నిధేన్ మంత్రనిధేన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభలో సదాత్మధ్యాన నిదం విషయ్యపరా శాస్త్రేషు నిష్ణా చంద్రశేఖరీ ప్రజ్ఞమ్ ధైర్య ఉదార్యక్షమానిధ సదాభివోర్వందం విద్యా తీర్థకరం భజే అజ్ఞాన్యా విద్యాతీర్థం వివేకిన సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్న వేతరాగం వివేకిన వందే వేదాంత త్వం విధుషే ఖర భారతి నర్మణ ప్రజయా ధన త్యాకే పరే నాగన్నిహితా విభ్రాజతే తిశంది వేదాంత విజ్ఞానసుశ్చితర్థ్యాసయోగాతయ శ్రద్ధ సత్ బ్రహ్మలోకే పరాంతకాలే పరామృత పరిముచ్చే సర్వే పరమేష్మూత్య పుండ పరమ్య సర్గస్థ త్రా విద క్రో గగణం యశోకస్తస్ంతస్తుతపాసి వేదా ప్రోక్త వేదాంతేజ్ ప్రతిష్ట తస్య ప్రకృతిలనఃపర సమేశ్వర శ్రీమత్పరమహంష పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణ పారావారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగ నిష్టా తమ్రవర్తీ అనా విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శనస్థానాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఘ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధీ విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగురు భూమండలాచార్య దృశ్యశృంగపరవరాధీరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మరాధక శ్రీమజ్జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామి గురు కరకమల సంజాతీమద్భారతిర్థమహాస్వామినామ సంజాజ్జగద్ శ్రీమద్విధు శేఖర భారతీమస్వామినా దివ్య శ్రీచరణారవిందో సాంగ ప్రణామాన్ సమర్పయా గురుబ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరే నమ పురవేకానా విషజే భవరోగివిద్యానా దక్షిణాే నమంగల్యే శివే సర్వాధ సాధి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ జయత్తు జయత్ దేవకీనందనోజం జయత్ జయత్నా వృష్టివంశ ప్రదీప జజతు జతుమల కమలాంగో జజతు వృద్ధి వారణాశో ముకుంద అంతరాయతిపశాంతయే సావనమిత్య వైభవం తం నరం వపుషికు ముఖే మన్మహేకిమే తుం దిలంహరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు మా అంబకు శారదా శారదాంబోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం కిమలపట కమలటుస్తక రుద్రాక్షమాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృ వాగ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణా నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త నమ నారాయణ సమారంభా వ్యాస శంకరమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాయ నమస్కృత నరం చైవం దీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ యేష అచ్యుత మాధవ అనంత కేశ విష్ణో హృషీకేశ వాసు నమోస్ ప్రణతక్లేశనాసాయ తోత్రిత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతుహే నమ కరకలి నిదర్శిత్రరికలిన్నత బర్హి బర్హచూడ ఇతర కరగృహీత భత్ర మమహృది సన్నిధి శ్రీమాత్ర ్రీవిష్ణు నమ శివాయ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరమేశర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ్మ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహాదేశంతో శ్రీ శారదా పరమేశ్వరి యొక్క కృపా కటాక్షాలతో శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క కారుణ్యంతో చెప్పుకు వచ్చినటువంటి భగవద్గీతా ప్రవచన మహాయజ్ఞం ఇవాళ పూర్ణాహుతి నలభైవ రోజులోకి ప్రవేశించింది పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో నిన్న మనం చెప్పుకున్నది ప్రధానంగా సారభూతమైన ఒక అంశం ఏంటంటే వారి వారి స్వకర్మలని అభ్యర్చన రూపంలో ఈశ్వరునికి సమర్పించినటువంటి వారు సిద్ధిని పొందుతారు సిద్ధి అనగా మోక్షమును పొందుటకి కావలసిన జ్ఞానమును గ్రహించుటకు యోగ్యత అంటే జ్ఞానం గ్రహించడానికి యోగ్యత పేరు సిద్ధి ఆ యోగ్యత కల్పిస్తున్నది నిష్కామకర్మ నిష్కామకర్మ ఎప్పుడవుతుందంటే ఈశ్వరార్పణమైనప్పుడు అదే యత ప్రవృత్తిర్భూతానాం ఏనసర్వమిదంతతం స్వకర్మణ తమభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ అని భగవానుడు తెలియజేసిన సారభూతమైన శ్లోకం చెప్పుకుంటూ అది సహజమైన కర్మ గనక దోషంలా కనబడినప్పటికీ విడవరాదు ఎందుకంటే కర్మ అంటేనే దోషం ఉంటుంది గనక ఈ కర్మ దోషం ఈ కర్మ దోషం లేనిది అనడానికి లేదయ్యా అందుకే తనకు స్వకర్మ అవునా తెలుసుకోవాలి అది ఫలాకాంక్షతో చేస్తే సద్గతులు ఫలాకాంక్ష లేకుండా భగవదర్పణ బుద్ధితో చేస్తే ముక్తికి కావలసినటువంటి జ్ఞానానికి కావలసిన అర్హత ఇస్తున్నది అని భగవాను తెలియజేశాడు అటువంటి అభ్యర్థన రూపమైనటువంటి కర్మ కలిగిన వాడికి నైష్కర్మ్య సిద్ధి ఎలా వస్తుందో నలభై శ్లోకంలో తెలియజేశాడు అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగతస్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి నైష్కర్మ్య సిద్ధి అంటే చెప్పుకున్నాం నైష్కర్మ్య స్థితి అంటే ఆత్మ యొక్క స్వరూపం నైష్కర్మ్యం అంటే దానికి ఏ కర్మ లేదు కర్మ అంటదు అకర్త అన్నారు అకర్తారమైన ఆత్మస్థితిని పొందుటయే నైష్కర్మ్య సిద్ధి అందుకని కర్మలు మానేయడం నైష్కర్మ్య సిద్ధిని కాదు ఆత్మప్రాప్తియే నైష్కర్మ్య సిద్ధి అది విధంగా పొందుతారు అనేది యాభై శ్లోకం నుంచి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ మొదలు పెట్టుకుని క్రమంగా యాభై శ్లోకం వరకు తెలియజేశారని చెప్పుకున్నాం ఇది సాధనకి అంటే కర్మానుష్ఠానం చేస్తున్నా బ్రహ్మాభిముఖంగా ఏ విధంగా సాధన చేయాలి కేవలం ఈశ్వరాత్మూర్తితో చేస్తున్నాను అని వదిలేస్తే సరిపోదు ఆ ఈశ్వరుని ధ్యానం చేయాలి ధ్యానం చేయడానికి ఉండవలసిన మానసిక సంస్కారం తెలియజేశారు అది బుద్ధ్యా విశుద్ధయా యుక్త నుంచి అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంత బ్రహ్మభూయాయ కల్పతే ఈ మూడు శ్లోకాల్లో చెప్పినవన్నీ అలవరుచుకుంటూ ధ్యానయోగ పరుడైతే వాడు క్రమంగా బ్రహ్మభూతుడవుతాడు వాడికి నా పరాభక్తి లభిస్తుంది అని చెప్పాడు పరాభక్తి అంటే బ్రహ్మముతో ఐక్యమైన స్థితి పరాభక్తి అంటే బ్రహ్మము వేరు తాను వేరని కాకుండా బ్రహ్మముతో ఐక్యమైన స్థితిలో బ్రహ్మము తప్ప మరేదీ లేదు ఆఖరికి నేననేది కూడా లేనంత అనన్యము గనక దాని పరాభక్తి అన్నారు ఆ పరాభక్తి పొందిన వాడికే అసలు నేను సంపూర్ణంగా తెలియబడతాను అంటూ భక్త్యా మామభిజానాతి అంటే భగవంతుడు భక్తి చేతనే తెలుసుకోగలము అనే మాట చెప్పాడు అది సాధన దశలో అభ్యర్థ్య అనే రూపంతో ఉంటుంది సిద్ధదశలో ఐక్య అనే రూపంతో ఉంటుంది బ్రహ్మైక్యమే సిద్ధదశలో ఉంటుంది అది రెండూ కూడా భక్తి చేత చెప్పబడతాయి చివరికొచ్చేట భగవానుడు భక్తి మాటకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు గమనించుకోవాల్సింది అందుకే భగవద్గీత అంతా భక్తినే ప్రాధాన్యంగా చెప్తున్నది అని చాలామంది అంటారు అందులో సందేహం లేదు భక్తినే చెప్తున్నది అందుకే కర్మలో ఫలప్రదాత ఈశ్వరుడునే భక్తి నిష్కామ కర్మలో ఈశ్వరాత్మణ బుద్ధి రూపమైన భక్తి జ్ఞానంలో ఈశ్వరుడు తప్ప అన్యములు లేదనే స్థితి వస్తుంది ఇక అన్ని చోట్ల కనబడుతోంది మనకు గమనించవలసింది అందుకే భగవానుడు జ్ఞానిని కూడా భక్తుడనే తెలియజేయడానికి కారణం అది ఆ భక్తుడు ఆయనకి ఇష్టం గనక చివరికి ఆయన ప్రతిపాదించే భక్తి అంతా జ్ఞానరూపమైన భక్తినే ప్రతిపాదన చేస్తున్నాడు గమనించుకోవాలి జ్ఞానమంటే మరేమిటో కాదు బ్రహ్మముతో తాదాత్మ్యము అసలు బ్రహ్మము తప్ప మరేమీ లేదనే ఎరుక మరి బ్రహ్మము ధరించిన దివ్యమంగళ విగ్రహాలు అలాగే విశ్వమంతా ఆయన రూపం మరి వీటి సంగతి ఏమిటి అంటే దాన్ని సోపాధిక బ్రహ్మం అంటారయ్యా అన్న అదేవిధంగా వీటన్ని నియంత్రిస్తూ వీటిలో అంతర్యామి ఉంటూ వీటి అతీతంగా ఉన్నాడంటే నిరుపాధి బ్రహ్మం అంటారు అన్నారు దీన్ని సవిశేష బ్రహ్మం నిర్విశేష బ్రహ్మం సగుణ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మం మూర్త బ్రహ్మం అమూర్త బ్రహ్మం శాస్త్రంలో వివిధమైన పదజాలాలు కనబడుతూ ఉంటాయి ఏమైనప్పటికీ భక్తి కలిగిన వాడి రెండింటినీ తెలుసుకోగలడు భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వత తో మాం తత్వతో జ్ఞావా విశతే తదనంతరం ఇది నేను మనం చెప్పుకున్న ఆఖరి శ్లోకం ఇక్కడ విశేషాన్ని గమనించే ముందు యాభై శ్లోకం నుంచి యాభై ఐదవ శ్లోకం చాలా కీలకమైన శ్లోకాలు అంటారు భగవత్పాలు ఎందుకంటే స్వకర్మ చేస్తున్నాం ఈశ్వరాడు భూత చేస్తున్నాం కనుక మనందరం కర్మయోగులమే అనుకుంటే నాయన పొరపాటు పడుతున్నారు అర్పణ మాత్రమే సరిపోలేదు దానికి తగ్గ అంతకరణమైనటువంటి ప్రక్రియ ఉండాలిగా అదంతా ధ్యానయోగంలో ఉంటుంది దానికి బహిరంగ సాధన అంతరంగ సాధన రెండూ అవసరమే ఇంద్రియ నిగ్రహము మొదలైనవన్నీ బహిరంగ సాధనలు అహంకార బలదర్ప కామక్రోధ పరిగ్రహాలు విడిచిపెట్టడం అంతరంగ సాధన దీనితో కూడి ధ్యానయోగం ఉండాలి అటువంటి వాడు మాత్రమే ఆ స్థితిని పొందగలడు అని సాధన రూపమైన భక్తి మొదటి చెప్పాడు సిద్ధ రూపమైన భక్తి తర్వాత చెప్పాడు స్వయం ఫల రూపత్వా తన్నారదులు భక్తి శాస్త్రంలో చెప్పినటువంటి ఫలరూప భక్తే పరాభక్తి ఇక్కడ ఈ యాభైవ శ శ్లోకం నుంచి యాభై ఐదవ శ్లోకం అత్యంత ముఖ్యమని మరొక్కసారి నిర్ధారించడం కోసం ఈ ప్రస్తావన చేయడం జరుగుతుంది దీని గురించి భగవత్పాల్ వారి చెప్పిన మాట కొత్తది వాళ్ళు చెప్పుకుని తర్వాత శ్లోకాల్లో ప్రవేశిస్తున్నాం పూర్వోక్తేన స్వకర్మానుష్ఠానేన ఈశ్వరాభ్యర్చన రూపేణ జనితాం ప్రాగుప్తలక్షణాం సిద్ధిం ప్రాప్త్య ఉత్పన్న ఆత్మవివేక జ్ఞానస్య కేవల ఆత్మజ్ఞాననిష్ట రూప నైష్కర్మ్య లక్షణ సిద్ధి ఏన క్రమేణ భవతి తద్వక్తవ్యం ఇది ఆహా అంటున్నారు భగవత్పాల్ వారు దీని అర్థం ఏంటంటే మునుపు చెప్పాను కదా ఆయన కర్మానుష్ఠానం ఈశ్వరాభ్యర్చన రూపేణ ఈశ్వరాార్చన రూపంగా కర్మాష్ఠాన కర్మానుష్ఠానం చేయడం చేత జనితాం ప్రాక్ ఉత్త లక్షణం దానివల్ల కలిగింది మునుపు చెప్పిన లక్షణ రూపమైన సిద్ధి ఏమిటది మునుపు చెప్పిన లారూపమైన సిద్ధి అంటే మోక్షము పొందుటకై కావలసిన జ్ఞానమును గ్రహించుటకు యోగ్యత అది అది లభిస్తుంది అలా వచ్చిన వాడికి తర్వాత ఏం లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం ఏమిటి ఉత్పన్న ఆత్మవివేక జ్ఞానస్య ఆ జ్ఞానం లభిస్తుంది జ్ఞానం లభించిన తర్వాత కేవల ఆత్మజ్ఞాన నిష్ఠరూపా నైష్కర్మ్య లక్షణ సిద్ధి ఇది చివరిక లభించవలసినది నైష్కర్మ్య లక్షణ సిద్ధి దానికి ముందు రావలసినది సంపూర్ణమైన ఆత్మజ్ఞానం అది పుస్తకాలు తెలియ చదవగా లేదా ప్రవచనాలు వినగా ఆత్మ అంటే ఇది అనాత్మ అంటేది అనేటువంటి పరోక్ష జ్ఞానం కాదు అపరోక్షగా తెలియాలి అది తెలియడానికి కావాల్సిన సంస్కారము ఈశ్వరాభ్యర్థన రూపమైన కర్మ వల్ల లభిస్తుంది మనం ఇటు నుంచి ఒట్టొచ్చాం అటునుంచి ఇటు చెప్పుకున్నాం ఏ విధంగా అతడు ఈశ్వరాభ్యర్థన రూప సిద్ధి చేత జ్ఞానయోగ్యత సంపాదించి క్రమంగా నిష్కర్మి సిద్ధిని పొందుతాడో అది ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు ఆ చెప్పినదే మనం నిన్ను అనుకున్న బుద్ధ్యా విశుద్ధయా నుంచి క్రమంగా విసతే తదనంతరం ఇందులో భక్త్యామి మా బిజానాథి అనే శ్లోకంలో కొన్ని రకాల భావాలు చెప్పుకున్నాం ఇంకా పరిపూర్ణం చేసుకుందాం శంకరుల యొక్క మాటతో యావాన్ అహం ఉపాధికృత విస్తర ఇందులో యావాన్ యశ్చ అన్నాడు భగవానుడు నేను ఎంతటి ఎవడినో ఈ రెండూ తెలియాలి అంటే కేవలం భక్తి చేత మాత్రమే అవుతుంది అయితే భక్తి చేత జానాతి అనకుండా అభిజానాతి అనే మాట వేశాడు అభిజానాతి అంటే పరిపూర్ణముగా తెలుసుకునేది భక్తి చేత మాత్రమే అందుకే భక్తే ప్రధానం అండి ఇక్కడ భక్తి అడుగడుగు నుంచి మొదలు పెట్టాలి మానవుడు ప్రథమ సాధనం మొదలుకొని భక్తితోనే వెళ్ళిపోవాలి ఆఖరికి సత్కర్మానుష్ఠానం ఫలాకాంక్షతో చేసినప్పటి నుంచి భక్తి పక్కన ఉండాలండి భక్తి తోడుంటే పతనంకం అప్పుడు ఎలా ఉంటుందంటే ఇంత కర్మ చేశాను కనుక ఫలం భగవంతుడు నాకు ఇష్టమైనది ఇవ్వాలి కోరుకుతూ ఉంటుంది ఏదో ఒకటి భక్తి మొదలైందిగా నిష్కామ కర్మకు వచ్చేటప్పటికల్లా ఈశ్వరుడే కనబడుతుంటాడు ఎందుకంటే ఫలం కనబడుగా అప్పుడు ఇంకా దగ్గరవుతాయి ఈశ్వరుడికి క్రమంగా ఈశ్వరుడిపై ప్రేమ పెరిగి ఆయన తప్ప మరి ఏది అక్కర్లేదని అనన్యరూపత చిద్ధిస్తుంది అనన్యరూపత ఆయన తప్ప ఏమీ అక్కర్లేదనే స్థితి గొప్ప భక్తి ఆ భక్తి ఎలా పండిపోతుందంటే ఆయన తప్ప ఏది అక్కర్లేదు కాదు ఆయన తప్ప ఏదీ లేదు అనే స్థితికి వెళ్ళిపోతుంది ఈ స్థితి క్రమం చాలా సులభమైనది దీన్ని మన జ్ఞానమార్గం భక్తి మార్గం మనం సంక్లిష్టం చేసేసుకున్నాం గానీ భగవానుడు చాలా తేటగా చెప్తున్నాడు అందుకే అభిజానాతి అనే మాట సంపూర్ణముగా నన్ను తెలుసుకుంటాడు ఎలాగూ నేను ఎటువంటి వాడనో ఎవడినో రెండు మాటలు చెప్పాడు ఎటువంటి వాడు అంటే మహిమాదులు ఆయన లీల మహిమ బలము ఐశ్వర్యము దివ్యావతారములు ఆ దివ్యమైనటువంటి విషయములు ఇవన్నీ సోపాధిగా ఉన్నాం అదేవిధంగా నా నిరుపాధికమైన ఎవడనో అంటే తత్వత సచిదానంద స్వరూపుణ్ణి ఆత్మగభిన్యుని అందరిలో ఆత్మగానే ఉన్నానని తెలుసుకుంటాడు ఇది యావా యశ్చ అనే మాటలు ఇందులో మరొక విశేషమైన అందం ఏంటంటే కొందరు ఇది తెలుసుకుంటారు కొందరు అది తెలుసుకుంటారు అనలేదు ఇది అది నేనేనని తెలుసుకుంటారు అన్నాడిక్కడ అంటే తాను ధరించినటువంటి విశ్వరూపము ఉపాస్యమైన దివ్యమంగళ విగ్రహములు లీలలు మహిమ ప్రకటన ఎవడు చేస్తున్నాడో వాడు తత్వత నిరాకారుడు నిర్గుణుడు సర్వవ్యాపకుడు ఈ రెండూ నేనే తెలుసుకుంటాడు అందుకే మనం వాసుదేవ సర్వమితి శ్లోకం యొక్క భావమే ఇందులో ఉంది అక్కడ ఒక వ్యాఖ్య చెప్పుకున్న శ్రద్ధగా విన్నవాళ్ళు గుర్తుంటుంది నిర్గుణ బ్రహ్మమునో సగుణ బ్రహ్మమునో తెలుసుకున్నవాడు కాదు సగుణము నిర్గుణము కూడా బ్రహ్మమని తెలుసుకున్నవాడు అన్నారు ఇక్కడ యావాన్యశ్చ అనే మాటలో సగుణ నిర్గుణ సోపాదిక నిరుపాధిక ఇదంతా బ్రహ్మమే అని తెలుసుకుంటాడు అంతేగాని వాడికి బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈ కనబడుతున్న రూపాలన్నీ తీసిపారేడు ఇవ రూపములుగా వాడికి కనబడు ఇంత బ్రహ్మముగానే గోచరిస్తుంది ఇది దేనివల్ల జరుగుతుంది భక్తి వల్ల భక్త్యాం అభిజానాతి యావన్యశ్చాస్ తత్వత తత్వత అంటే ఉన్నదిన్నట్లుగా యథార్థస్వరూపముగా తెలుసుకుంటాడు అలా తత్వత తెలియడం చేత విశతే తదనంతరం అనంతరం నాలో ప్రవేశిస్తున్నాడు ఇక్కడ మనం చెప్పుకున్నాం ప్రవేశించువాడు ప్రవేశింపబడున్నది రెండు లేవు ఒకటే తత్వం తెలియడమే ప్రవేశించడం అని వివరించుకున్నాం ఇది ఎలాంటిది అంటే ప్రతిబింబం బింబాన్ని చేరినట్లు ఉపమానం చెప్పారు ఇక్కడ ప్రతిబింబం బింబాన్ని చేరిందిట అంటే ఎప్పుడు అద్దం పగిలేక కాదు అది ఇప్పుడు ప్రతిబింబం బింబంతో ఉంది ఐక్య జ్ఞానం అనుభవానికి రావాలి అని అద్దంలో ప్రతిబింబించినంత మాత్రాన ప్రతిబింబం తాను వేరే అనుకోకూడదు అద్దంలో ఉంటూ ఉన్నప్పుడే తాను అద్దానికి చెందిన దాన్ని కాను పరమాత్మకు చెందిన దాన్ని ఐక్యం పరమాత్మతో భజించాలి కానీ దర్పణంతో కాదు అలాగే అంతఃకరణమనే దర్పణంలో ఉన్నటువంటి నేననేటువంటి ప్రతిబింబం పరమాత్మదే అని గ్రహించగలిగాదు ఇక్కడ ఆ ఐక్య స్థితి కావాలి అదే ఇక్కడ విశతే తదనంతరం అనే మాటలు దీని గురించి భగవత్పాల్ వారు ఆ తత్వం ఎలాంటిదంటే యావా నహం ఉపాధికృత విస్తర భేద యశ్చ యహ అంటే ఎవడు అన్నాం కదా వాడెవడు అహం నేనేవాడిని అంటున్నాడు ఎదురుగా కనబడుతున్న కృష్ణ పరమాత్మ వసుదేవ పుత్రుడు దేవకీనందనుడు లీల వాడు అసలు రంగు ఇదండి ఏమిటి అహం విధ్వస్త సర్వోపాధి భేదహ సర్వ ఉపాధి భేదములని చేసిన వాడు అంటే ఉపాధి భేదములు లేవు ఆయనకి అంటే పది కడవల్లో ఉన్నొక్క గాలిలాగా పది అద్దాల్లో ఉన్న ఒక్క సూర్యుళ్లాగా ఉపాధి లేదు అక్కడ ఒక్క సూర్యుని చూడాలంటే పది అద్దాలను దృష్టిపోవాలి ఇక్కడ కానీ ఉపాధి దృష్టిపోయి కేవల చైతన్యంతో చూసినప్పుడు ఎస్ స్వరూపముందో అది ఎశ్చ అది నేను ఆ స్వరూపం ఎలా ఉంటుంది ఉత్తమ పురుష వాడు ఉత్తమ పురుషుట అంటే అర్థం ఏమిటి పురుషోత్తమ ప్రాప్తి యోగం గుర్తు చేస్తున్నాడు క్షర అక్షరములకు అతీతమైన ఉత్తమ పురుషుడు వాడు వాడు యొక్క స్వరూపం ఎలాంటిది అంటే ఆకాశకల్పహ మనకు అర్థం చేసుకోవడానికి ఆకాశము వలె సర్వగత సుసూక్ష్మ అందుకే తమ్మాం అలా తెలుసుకొనుట యశ్చ అది ఎలా ఉంటుందంటే అద్వైత చైతన్య మాత్ర రసం అది అద్వైత చైతన్య మాత్ర ఏకరసం అది అద్వైత చైతన్యం అంటే రెండు లేదు అక్కడ అంటే ప్రతిబింబము బింబం రెండు లేవు ఉన్నది ఒకటే అక్కడ ఉపాధి మధ్యలో రావడం వల్ల రెండుగా కనబడుతున్నాయి కానీ ఏకమే ఈ ఏకత్వానుభూతి అది ఏకరసం అంటే ఖండము కాకుండా ఒక ఆనంద రసం రసం అనగా ఆనందానుభవం అఖండ రసం అది ఎలాంటిది అజం అజరం అమరం అభయం అనిధనం అది అజం అంటే పుట్టుక లేనిది అజరం వార్ధక్యాది వికారాల్లో అమరం మృతి మొదలైన విధానికిలో అద్దం పగులుతుంది కాని సూర్యుడికి పగిలిపోవడం లేదుగా అదే అనమాట అమరం అభయం అదే అభయస్వరూపం అది అని అది నాశనాదులు లేనటువంటిది అది యశ్చ ఇది ఎవరికి తెలుస్తున్నది భక్తి కలవాడు మాత్రమే తెలుసుకుంటాడు అటువంటప్పుడు ఎన్ని దర్పణాల్లో ఎందరు సూర్యులు కనబడ్డా మావాడేగా అక్కడ ఏకత్వ జ్ఞానం ఉంటుంది కానీ ఇవన్నీ కలిసి ఒకే వాసుదేవుడని నందతి నందతి నందత్యేవ ఆనందంగా ఉంటాడు వాడే ఇక్కడే వాసుదేవుడితో తాదాత్మ్యం చెంది ముక్తి పొందినవాడు అవుతున్నాడు అని చెప్తూ ఇది జ్ఞాననిష్ఠుడి యొక్క శక్తి చెప్పాను నీకు అంతదాకా వెళ్ళలేని వాడు కేవలం తన కర్మలని నాపై శరణాగతితో చేస్తే వాడు కూడా ధరించిపోతాడు సుమా ఎందుకంటే వాడికి ఆ స్థితి నేనిస్తానున్నాడు భగవానుడు అభయమిస్తున్నాడు ఇక్కడ అంటే అంత స్థితి వస్తే కానీ మోక్షం రాదా అంటే అవును నిజమేం చేస్తాం మరి నాకు అంత స్థితి లేదు కదా అంటే నిజంగా నేను కావాలనుందా నిజంగా నిజంగా మనం ఎంత తలూపినా అవునో కదా వాడికి తెరుచుకో అంత నిజంగా నీకుంటే ఒక పంచేయి నేను నేనే లాగుతా అన్నాడు ఇక్కడ ఎంత అభయం ఇస్తున్నాడు అండి దేశామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అంతకు ముందే ఇచ్చేది అభయాన్ని అది ఎవరైతే అనన్యభావంతో ప్రీతిభావంతో నన్ను భజిస్తారో అంటే నేను తప్ప మరికటి అక్కర్లేదని నన్నే చింతిస్తూ నన్నే ధ్యానిస్తూ ఎవడైతే ఉంటాడో వాడిని నేను మృత్యు సంసార సాగరం నుంచి అచిరాత్ అతిశీఘ్రముగా ఉద్ధరిస్తానన్నాడు అంతే ఒక జన్మ కూడా ఆలస్యం కానివ్వడండి ఆయన ఇక్కడ అచిరాత్ అంటే శీఘ్రముగా నీకు ఉండవలసిందంతా ప్రేమ అనన్యభావం అనేది ఎంత దృఢంగా ఉంటే అంత తొందరగా తరిస్తావు అందులో ఏమీ సందేహం లేదు నీకు ఆత్మజ్ఞానం లేకపోవచ్చు రాకపోవచ్చు స్వాత్మగా భగవంతుణ్ణి తెలుసుకోవడమే మోక్షం కావచ్చు ఆ స్థితి నేనిస్తానన్నాడు భగవానుడు అంటే పరమాత్మ అటువంటి ప్రేమ రూపమైన అన్య భక్తి కలవారికి తాను స్వాత్మగా తెలియబడుతూ అభిన్యుణ్ణి చేసేస్తాడండి ఇక్కడ అంటే దాసోహం అన్నవాణ్ణి సోహం చేస్తాడు భగవానుడు అది దీని యొక్క భావం ఇక్కడ దాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాడు సర్వకర్మాణ్యపి సదా ఇక్కడ నుంచి చెప్తున్న భావం చాలా సాధకుడిగా అత్యంత ముఖ్యమైనది అందుకే దీనికి ప్రత్యేక ఉపోద్ఘాతం భగవంతు భగవత్పాదులు వారు రాస్తున్నారు ఇది ఒక ప్రకరణం ఈ శ్లోకం అర్థం చేసుకోవడానికి ఏది ఎందుకు కృష్ణుడు చెప్తున్నాడు అనేది ఆదిశంకరుడు చెప్తున్నారు ఎందుకంటే విష్ణువు కదా చెప్తున్నాడు విష్ణువు హృదయం ఎవరికి తెలియాలి శివుడికే తెలియాలి కనుక విష్ణువు కృష్ణ గీతని చెప్తే శివుడు వచ్చి శంకరాచార్యులుగా ఆ హృదయాన్ని మనకు అందిస్తున్నారు ఇక్కడ ఆ భావం ఇక్కడ స్వకర్మణ భగవత అభ్యర్చన భక్తి యోగస్య సిద్ధిప్రాప్తి స్వకర్మతో భగవంతుణ్ణి అభ్యర్థించడమనే భక్తి యోగం అక్కడ భక్తి యోగం ఏమిటి స్వకర్మాచరణ చేస్తున్నాడు భగవత్ ప్రీతిగా చేస్తున్నాడు భగవంతుణ్ణి లక్ష్యంగా పెడుగు చేస్తున్నాడు ఈ భక్తి యోగం యొక్క సిద్ధిప్రాప్తి ఫలం ఏంటంటే జ్ఞాననిష్టాయోగ్యత ఇది దేనివల్ల కలుగుతోంది భక్తి వల్ల కదా అందుకే భక్తి ఏంటో గొప్పగా ఇప్పుడు ప్రశంసించబోతున్నాడు ఎన్నిమిత్త జ్ఞాననిష్టామోక్షఫలావసాన సహా భగవద్భక్తి యోగ అధునా స్థూయతే ఏ భక్తి యోగం వల్ల అంటే అభ్యర్చన రూపమైన ఏ భక్తి యోగం వల్ల ముక్తిహేతువైన జ్ఞాన నిష్ట లభిస్తోందో ఆ భక్తి యొక్క మహాత్మ్యాన్ని కృష్ణుడే ఇక్కడ స్థుతిస్తున్నాడు అంటే దాని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు అదేమిటంటే సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదావాప్నోతి శాశ్వతం పదమవ్యయం ఇది భగవానుడిచ్చిన అభయవాక్యాలు అసలు గీత మొత్తానికి మరొక పేరు చెప్పాలి అంటే భగవాన్ యొక్క అభయం గీతకు మరొక పేరు అభయమే భగవద్గీత అందుకే అది చదివిన వాడికి ఎప్పుడూ భయం ఉండదు కారణం అభయం అక్కడ కనబడుతుంది పైగా అభయస్వరూపుడు నిలబడి అభయమిస్తూ చెప్పినటువంటి అభయంకరమైన వాక్యాలు భగవద్గీతలండి అందుకే అది అభయతత్వం సర్వకర్మాణ్యపి సదా నువ్వు అన్ని కర్మలు చేయి ఏవి నీకు విధించిన శాస్త్రకర్మలు చేసినా మధ్వ్యపాశ్రయ నన్ను ఆశ్రయించి వ్యపాశ్రయము అంటే అన్ని విధములా ఆశ్రయించుట అని అర్థం ఇక్కడ మత్ అంటే నన్ను ఆశ్రయించి నన్ను ఎవరిని అంటే వాసుదేవ ఈశ్వర అన్నాడు ఈశ్వరుడైన వాసుదేవుని ఆశ్రయించి అంటే దృఢంగా ఆశ్రయించి అన్ని కర్మలు చేస్తే ఏం జరుగుతుంది అంటే ఏ కర్మ చేసినా ఆయన్ని ఆశ్రయించు అయన అప్పణ బుద్ధిలో ఆయన ఆశ్రయమే నువ్వు ఉంటూ ఏ కర్మలైన చేయడం పర్వాలేదు అంత చక్కగా చెప్పడం ఎక్కడ పారిపోనక్కర్లేదు నీకు విధించిన సత్కర్మ ధర్మరూపమైన కర్మని నన్ను ఆశ్రయించి చేయడం వల్ల మత్ ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం నా ప్రసాదము చేత అంటే నా అనుగ్రహం చేత శాశ్వతమైన అవ్యయమైన పదవిని పొందుతో పదవి అంటే ఇక్కడ స్థానం ఏమిట స్థానం శాశ్వతము అవ్యయము అవ్యయమంటే నాశనరహితం అయినది ఎల్లవేళలా ఉండునది అయినటువంటి పదం అనగా మోక్షపదము మోక్షపదం పరమాత్మ అనుగ్రహం చేతనే లభిస్తుంది ఆ అనుగ్రహం ఉండాలి అంటే ఆయన్ను మాత్రమే ఆశ్రయించి చేసే సత్కర్మ నిష్ఠుడి లభిస్తుందయ్యా అని భగవాను అభయవాక్యం చెప్పాడు అది ఎలా చేస్తారు అంటే చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర అన్ని కర్మలు చేయి కానీ అది మయి సన్యస్య నీ చిత్తముతో నాయందు సన్యసించి ఇక్కడ సన్యసించి అంటే అర్పించి త్యజించి అంటున్నాను త్యజించడం అంటే అర్పించుట ఈ మాట గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు వస్తాయి మొదటి నుంచి ప్రతిదానికి అసలైన అర్థాలు చెప్తున్నాం కనుక సన్యస్య అనే మాటకి అర్పించి దేనితో అర్పించాలి చేతస అన్నారు ఇక్కడ చేతస్సుతో అర్పించాలట చేతస్సు అంటే ఏమిటి అంటే భగవత్పాద వారు చెప్పారు వివేక బుద్ధి ఇక్కడ చిత్తంతో అర్పించడం అంటే చిత్తమారానికి ఇచ్చానంటే చిత్తం అంటే ఏమిటయ్యా బాబు నీ చిత్తం చెప్పండి అన్నాడు అంటే చిత్తము అనగా ఇక్కడ అర్థం ఏంటంటే వివేక బుద్ధ ఆత్మానాత్మ వివేకం కలిగి ఇది అశాశ్వతం అది శాశ్వతం అని తెలుసుకుని పరమాత్మయే అని తెలిసి అని అర్థం ఇక్కడ అటువంటి చేతస్సుతో అంటే శాశ్వతమైన పరమాత్మకి మన అశాశ్వతమైన కర్మలు అర్పిస్తున్నావు ఎంత గొప్ప విషయం కనుక మన దృష్టి దేని మీద దేని మీద ఉంది శాశ్వతమైనందున్నది చేస్తున్నది అశాశ్వతమైనది మనందరికీ తెలుసు సుఖం కోసం దుఃఖం కోసం చేసే పనులు కూడా అశాశ్వతములే విషయాలే అశాశ్వతమైనప్పుడు ఫలాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయా కానీ చెయ్యక తప్పదు కదా అప్పుడు అశాశ్వతమైన కర్మలు చేస్తూ శాశ్వతుణ్ణైన నన్ను ఆశ్రయించాలి అది అలాగ చేతసా మయి సన్యస్య నాయముందు సమర్పించి ఏమిటి సర్వకర్మాన్ని ఆ చేసేటప్పుడు భావం ఎలాగుండాలి మత్పరహ అంటే నన్నే చింతన చేస్తూ నా గురించే మాట్లాడుతూ నా గురించే భావిస్తూ అది మత్పరహ పరతత్వం అంటే ఇదండి తాత్పర్యము మత్పరహ అనే మాటకి అది అది తప్ప మరొకటి లేదు అదే ప్రధానమనే భావం పేరు మత్పర అది ఎలా చేయాలి బుద్ధియోగం ఉపాశ్రిత్య చేతస సన్యస్య మత్పరహ బుద్ధియోగం ఉపాశ్రిత్య బుద్ధియోగాన్ని ఆలంబనంగా చేసుకుని ఆశ్రయించి అన్నాడు బుద్ధియోగం అంటే అది కూడా మనం బుద్ధియోగం గురించి చెప్పుకున్నాం ఏ బుద్ధితో పరమాత్మను పొందుతామో ఆ బుద్ధి అందుకు బుద్ధి పరమాత్మ ఎందుకు పెట్టుటే పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అన్నాడు ప్రహ్లాదులు వారు అది అంటే మై సమాహిత బుద్ధితత్వం అన్నారు ఇక్కడ నాయందు ఏకాగ్రమైన బుద్ధి కలగడం అక్కడ చేతస అన్నప్పుడు వివేక ఇక్కడ బుద్ధి యోగం అంటే ఏకాగ్రత అని చెప్పాడు అక్కడేమో సత్యమేదో అసత్యమేదో నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకున్నాం తర్వాత సర్వకర్మలు సమర్పించాం మత్పరత్వం వచ్చింది దాని తర్వాత ఏకాగ్రముగా అందు నిలిచిపోవడం ఒక దాని తర్వాత కూడా క్రమం కూడా అండి ఇక్కడ అది బుద్ధియోగం ఇపాశ్రయించా బుద్ధియోగాన్ని ఆశ్రయించు సారాంశం ఏంటంటే మచ్చిత్త సతతం భవ ఈ అష్టాక్షరి మంత్రం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలండి అష్టాక్షరి మంత్రం కొన్ని ఉంటాయి అలాంటివి ఒక్క కజ్యాయంలో ఒక్కొక్క టేక్ హోమ్ మెసేజ్ అంటారు ఏముటో మచ్చిత్త సతతం భవ మచ్చిత్తగా సతతం సతతం మచ్చిత్తుడు వైపు ఇక్కడ ఎల్లవేళలా నా చిత్తుడు వైపో అంటే చిత్తమంతా పరమేశ్వరం ఏమైపోవాలండి అందులో మరొక చెత్త రాకూడదు చిత్తంలోకి చెత్త రాకుండా చిత్తే ఉండాలి ఇక్కడ చిత్తెవుడు ఈశ్వరుడు కానీ చిత్తుకి చెత్తకి చాలా తేడా ఉంది చిత్తంలో ఏం పెట్టుకుంటావు ఇష్టం చిత్తును పెట్టుకో నువ్వు చిత్తం అనిపించడానికి లోపల చిత్వమే కారణం ఆ చిత్త అయినా అందుకే మచ్చిత్తగా సతతం మచ్చిత్తుడు ఎప్పుడు కావాలి సతతం ఎల్లవేళలా నా చిత్తుడు అవు అది మచ్చిత్త సతతం భవ ఇది ఆశీర్వచనమా దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్టుగా మచ్చిత్త సతతం భవ కృష్ణుడంతటి వాడంటే అర్జునుడికి తప్పకుండా వస్తుందని ఇక్కడ ఇంకేం కావాలి నువ్వు అలాగ అవు అని చెప్పడమే కాదు నువ్వు అలా అవుతావు అని చెప్పడం కూడా ఎందుకు నీ చిత్తమైతే ఏమిటి విష్ణుమయమైన చిత్తమైతే అలా చిత్త మచ్యుతు మీది చేర్చువా కదా ఎప్పటినుంచి మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా చిత్త మీద చేర్చువా అని గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవా అని ప్రహ్లాదుడు ఆ చిత్తం అచ్యుతు మీద చేర్చువాడు అంటే అచ్యుతుడి మీద కొంత చ్యుతం మీద కొంత లేదు చ్యుతం కాకుండా అచ్యుతుడి మీద చిత్తం పెట్టేవాడు ఇక్కడ అటువంటి మచ్చిత్తహ ఎందుకంటే నా చిత్తుడు అయిపోన్నాడు కదా సారాంశం మచ్చిత్త ఇవన్నీ కలుపుకుని సన్యస్య చేతస సర్వకర్మాణి తత్మత్పర బుద్ధియోగం కలిపేసి ఒకటే మాట మచ్చిత్త అంత కలిపి ఒకటే మచ్చిత్తుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో తర్వాత చెప్తున్నాడు మచ్చిత్హ సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిషసి నా చిడు అయిపోయేవనుకో నా ప్రసాదము చేత అనగా నా అనుగ్రహం చేత అన్ని దుర్గములు దాటిపోతావు అన్ని దుర్గములు అంటే అన్ని కష్టాలు అన్ని దురితములు ఏమిటయ్యా కష్టాలు దురితాలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి మంచి మార్గం చెప్పేశారు కిష్ట చిత్తం అన్ని కష్టాలు దాటిపోతాయి అప్పుడు నీ చిత్తం కష్టం గురించి కూడా ఆలోచిస్తుంది ఏ కష్టాలు దాటాలో ఆలోచించావు అప్పుడు మత్ చిత్తా ఎలాగుంది కష్ట చిత్తా నీకే తెలియవు మచ్చిత్తుడు చూసుకుంటాడు ఇక్కడ దుర్గాని అంటే అర్థం ఏమిటి ఇక్కడ అర్థం ఏమిటి అంటే సర్వాన్ని దుస్తరాణి దాటడానికి సాధ్యం కానిదే దుర్గము అది దుస్తరాణి దాటడానికి సాధ్యం కానిది మన వల్ల కానిది అని అర్థం కాదు సంసార సముద్రం దాటడం మన వల్ల అవుతుందండి సర్వాహంకారాలు విడిచిపెట్టాలి అది మద్వ్యపాశ్రయ నేను చెయ్యగలను అన్నాదా అయిపోయి నువ్వు మచ్చిత్తుడివై మద్వ్యపాశ్రయుడివై అప్పుడు నా అనుగ్రహం చేత దుస్తరాని సంసార జాతాని దుర్గాని సంసారమును కారణమయ్యేటటువంటి ఏ ఏ అవలక్షణాలున్నాయో అవిద్యా వృత్తులున్నాయో అవన్నీ దుర్గములు వీటిని మోక్ష ప్రతిబంధకములు లేదా జ్ఞానప్రతిబంధకములు అంటారు ఈ జ్ఞాన ప్రతిబంధకాలన్నీ మత్ప్రసాదా తరిషసి నా అనుగ్రహించే దాటతావు అందుకే అర్జున వింటున్నావా అలా కాకుండా అహంకారంతో నా మాటలు పెడచెవిని పెట్టేవనుకో నశించిపోతా జాగ్రత్త అన్నాడు అండి చూడండి ఇదేండి కృష్ణబోధ అంత వేణునాదమే కాదు పాంచజన్య శంఖారావం ఏమంటే అంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా మృదువుగానే చెప్పచ్చు కదా అంటే గురువు ఎప్పుడు కఠినుడు కాడు కానీ అవతల వాడిని మార్చాలన్నప్పుడు కఠినమైన వాక్కు కూడా ప్రేమతోనే పలుకుతాడు ఇక్కడ అందుకే తర్వాత వాక్యం ఇంతవరకు ఎలా మాట్లాడాడు నానుగ్రహం చేసి తరిస్తాం నానుగ్రహం చేసి తరిస్తాం అంటే నీకు అహంకారం ఉండకూడదు మచ్చిత్తం అయిన ఇంకా వాడికి చిత్తమే లేదు అందుకే నేను యుద్ధం చేస్తే ఏమిటి చేయకపోయటేమిటి ఆ మాట నా అనుగ్రహం చేస్తే తరిస్తావు అంటే మచ్చిత్తులు అయిపోయి నేను చెప్తే చేయాలంతే నువ్వు అథచేత్ అలా కాకుండా త్వం అహంకారాత్ అహంకారముతో అంటే మళ్ళీ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిన అహంకారం కాదు నేను అని దేహ తాదాత్మ్యంతో కూడా అహంకారం తెచ్చుకున్నావా న్రోష్యసి వినంక్షసి అహంకారంతో నా మాట వినకపోతే వినంక్ష్యసి అంటే నశించిపోతా జాగ్రత్త అని చెప్పాడు ఇక్కడ అంటే కర్తవ్యం ఏమిటి భగద్వచనం వినాలి తేల్చి చెప్పాడు అంటే నీ బుద్ధితో నువ్వు గ్రహించలేనప్పుడు గురువు బుద్ధిని విని పాటించవలసిందే ఇది తెలుసుకోవాల్సిందే మరొక క్వశ్చన్ లేదు నీ బుద్ధికి అంత శక్తి ఉందా గురువుని ఆశ్రయించి ఎవరు గురువులు గురువునా గురువు జగద్గురు కృష్ణ పరమాత్మ ఆయన ఎదురుగా చెప్తున్నాడు అది ఇక్కడ మళ్ళీ అహంకారం చెప్పు గురువు చెప్పాడు కానీ నిజమేనంటారా అంటే భ్రష్టుడు అయిపోతావు అందుకే అహంకారాత్ చాలామంది గురువు దగ్గర శిష్యులు ఉంటారు కానీ ఒక్క లక్షణం చేత వాళ్ళు ఉత్తములు కాలేకపోతుంటారు అహంకార అందుకే జగద్గురువి మారి చెప్పాడు అహంకారంతో కాని వినకపోతే నశించిపోతావు జాగ్రత్త అన్నాడు అయితే ఇక్కడ తర్వాత శ్లోకం చెప్పారు ఇప్పుడు ఉపోద్ఘాతం ఇచ్చారు భగవత్పాల్ వారు అంటే ఆ శ్లోకం అర్థం చేసుకోండి ఇదంచా త్వయా మంతవ్యం నా మాట కానీ నువ్వు మన్నించకపోతే మన్నించకపోతే అంటే స్వీకరించకపోతే గౌరవించకపోతే స్వతంత్ర అహం కిమర్థం పరోక్తం కరిష్యామితి నేను స్వతంత్రుణ్ణి ఇంకోటి చెప్పిన మాట ఎందుకు వింటాను అని కాని అనుకున్నావే అనుకో ఏమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ యదహంకారమాశ్రిత్య నా యోత్సతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వామ్ని యోక్షని అద్భుతమైన మాట చెప్పారండి ఇక్కడ నువ్వు అహంకారాన్ని ఆశ్రయించి నేను యుద్ధం చెయ్యను అని అనుకున్నావే అనుకో సాగదు సుమా నువ్వు యుద్ధం చేసి తీరతో యుద్ధం చెయ్యనన్న నీ నిర్ణయము మిథ్యా అది కేవలం ఉందా లేదా అని మిథ్య అంటే అదే అసత్యం వేరు మిథ్య వేరు అది ఉన్నట్టు కనబడుతుంది లేనిది అందుకు మిథ్య అనే శబ్దం వాడరు జగన్ మిథ్య అనే శబ్దం కూడా ఇది ఉన్నట్టు కనబడుతుంది కానీ లేనిది చెప్పడం కోసం మిథ్య అసలు లేనిది అయితే అసత్యమని శబ్దం వాడాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది ఏ పదం ఎందుకు వాడారో తెలియాలి ఇక్కడ ఈ పదం అర్థం అవుతుంది తే వ్యవసాయ తే వ్యవసాయ అంటే నీ నిర్ణయం ఏదైతే ఉందో యుద్ధము చెయ్యననే నిర్ణయం అది మిథ్యా అది నిలవదు సుమా నువ్వు చేస్తేతావు ఎందుకు చేస్తేరుతావు తెలుసా నేను చెప్పడం వల్ల కాదు నీ ప్రకృతి అది అన్నాడు ఇక్కడ నీ స్వభావం మళ్ళీ ప్రకృతి స్వభావం ఏమిటి నీ స్వభావం క్షత్ర ప్రకృతినిది క్షత్రియుడి అది నువ్వు అని క్షత్రస్వభావ అవ ప్రకృతి నీ ప్రకృతి ఏమిటి క్షత్రస్వభావం క్షత్రస్వభావం ఏమిటి ఇవాళ ఒక్కసారి ఏదో ఆ మాత్రం అలా నా వాళ్ళు నా వాళ్ళు అనుకున్నావు కానీ క్షణం నీకే తెలుస్తుంది ఇక్కడ నీలో ఉన్నటువంటి ఆ స్వభావం క్షత్రస్వభావం వరుకోదు స్వభావజనితమైన కర్మ గనక నువ్వు చేయవలసిందేది స్వభావ జైన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కనుక స్వభావజైన ఇక్కడ ప్రకృతి అన్నాడు స్వభావజ ఉన్నాడు అక్కడ నియోక్షతి అని మాట పెట్టాడు అంటే ఆ నిస్వభావమే నిన్ను పురికొల్పుతుంది నిన్ను ప్రేరేపిస్తుంది నిన్ను నియమిస్తుంది ఇది అర్థం అండి ఇక్కడ అది ఎన్ని కబుర్లు చెప్పినా వాడు స్వభావమే వాడిని ప్రేరేపిస్తుంది కాబట్టి క్షత్రియుడు చేస్తే రథం స్వభావమైన కర్మని అర్పణబుత్తు చేయమన్నాను అంతే కదా నీకు తెలిసి చేయమన్నాను అంతే ధర్మబద్ధంగా చేయమన్నాను అదే నీ ఉపదేశం అందుకే స్వభావ చేభావం ఏమిటి శౌర్యం దాక్ష్యం చెప్పాడు కదా అందుకే శౌర్యాది యథోక్తం అని భగవత్పాల్ అంటారు అంటే శౌర్యము మొదలైనవి ఏదైతే నిన్న చెప్పుకున్నామో అటువంటి స్వభావము చేత కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ నీ కర్మ చేత నువ్వు నిబద్ధుడవయి ఉన్నావు దేని చేత స్వభావము చేత స్వభావము చేత నీ కర్మతో నువ్వు నిబద్ధుడై ఉన్నావు కర్తృన్ నెచ్చసి ఎన్మోహాత్ కరిష్యసి అవసోపి తత్ నీకు యుద్ధం చెయ్యాలని అనిపించకపోయినా చెయ్యకూడదని కూర్చున్నా చేసి తేరతావు అదే చెప్పాడు ఇక్కడ యుద్ధం చెయ్యని చెప్పట్లేదు చేసి తేరతావు అది నీ స్వభావం చేసి తేరతావయా అని చెప్పాడు ఇక్కడ అందుకే భగవానుడు ఎవరికో కొత్తగా ఇది చెయ్యమని చెప్పట్లేదు నువ్వు చేస్తావు గనక ఇలా చెయ్యని చెప్పాడు ఇక్కడ అందుకే కర్మని చెయ్యమని చెప్పేది కాదు భగవద్గీత కర్మ ఎలా చెయ్యాలో చెప్పేది భగవద్గీత ఇది తెచ్చు అదే నువ్వు ఈ పని చేయి నువ్వు ఆ పని చేయని ఒక్కొక్కడికో పని చెప్పడం కోసం భగవద్గీత పట్టలేదు నువ్వు ఎలాగో చేస్తావు స్వభావంతో అదేదో ధర్మబద్ధంగా చేయి ఇలా చేయి తరిస్తావు కానీ పెద్ద పెద్ద కబుర్లు ఆడుకో నీకేమో స్వభావం ఇది కబుర్లేమో సన్యాసమే పోతావు భిక్ష ఎత్తుకుంటారు హే కూడదు తత్కాలికంగా నీకు కలిగింది అది కూడదు అలాగని నువ్వు యుద్ధం మానేశా అనుకో తత్కాల ఆవేశం చేత మోహంతో యుద్ధం మానేస్తే దాన్ని తామసత్యాగం అంటారు గుర్తుపెట్టుకో మునుపు అన్నీ తెచ్చి గుర్తుపెట్టుకోవాలండి నువ్వు సాత్విక త్యాగం చేయి స్వభావసిద్ధమైన కర్మ చేయి ఫలాకాంక్ష విడిచిపెట్టు ఆసక్తిని విడిచిపెట్టు ఈశ్వరార్పణంతో చేయి అప్పుడు కర్మ మంచిది అవన్నీ మనం ఇక్కడ తెచ్చుకోవాలి పూర్వబోధలన్నీ కూడా అందుకు కర్తూం నెచ్చసి ఎన్మోహాత్ మోహముతో చెయ్యడానికి నువ్వు ఇష్టపడకపోయిన కరిషసి అవసోపితత్ నీ ప్రయత్నం లేకుండా నువ్వు చేసి తీరతవసుమా అన్నాడు ఇక్కడ ఎందుకంటే నీ ప్రకృతి ప్రకారంగా నిన్ను నడిపించే ఒక శక్తి ఉంది వాడికన్నీ తెలుసు నువ్వు ఇవాళ ఇలా కూర్చున్నా నువ్వేం చేస్తావు వాడికి తెలియదు వాడికి తెలుసు నీకు తెలియదు నీ భవిష్యత్ తెలియదు వాడికి అన్నీ తెలుసు ఎందుకంటే నీ స్వభావం ప్రకారంగా ఈ శరీరంతో నువ్వు సంసారంలో ప్రవర్తించి తీరతావు ఎందుకంటే అలా తీరేటట్లు చేస్తూ లోపల కూర్చున్నాడు వాడు వాడు ప్లే చేస్తున్నాడు మొత్తం వాడికి తెలుసు నెక్స్ట్ సీన్ ఏంటో నువ్వు చేసి తేరుతావయ్యా వాడు ఎవడో తెలుసా వాడి పేరు ఈశ్వర సర్వభూతేశు హృదేశే అర్జున టిష్టతి బ్రాహ్మయం సర్వభూతాని యంత్రూఢాని మాయయా ఇక్కడికి వచ్చినప్పటికీ సంబోధన చేశాడు అర్జున ఇంతవరకు ఊరుకున్న శంకర వారు ఇక్కడ మాత్రం అర్జున శబ్దానికి అర్థం రాశారు అర్జున అంటే తెల్లనివాడ అని అర్థం అంట అదో కూడా చామనచాయే ఆయన కృష్ణుడే కానీ ఎందుకు అలా అన్నారు అనేదానికి భారతంలో వేరే చోట అర్థం ఉంది అది తీసుకుని చెప్తాడు ఇక్కడ శుక్లాంతరాత్మస్వభావ విశుద్ధాంతఃకరణ అర్జున అన్నాడు ఇక్కడ అంటే తెల్లని మనస్తున్నవాడు అంటే గుండె మీద బయట రంగు పూసుకున్నవాడు అని కాదు ఇక్కడ అంతఃకరణం తెల్లగా ఉంది అంటే శుద్ధాంతఃకరణ ఈ అర్జున శబ్దం ఈ విధంగా వాడతారు అని ఎలా అంటే ఋగ్వేదంలో మంత్రం చెప్పారండి శంకర భోత్పల్లవారు అహశ్చకృష్ణ మహర్ అర్జునంచర్జునంచగలు తెల్లనిదిగా తేటగా ఉంటుంది అని చెప్తూ అర్జున శబ్దం తెల్లదనం కోసం వేదం వాడింది కనుక అర్జున ఎక్కడ వచ్చినా తెలుపునర్థము అన్నాడు ఇక్కడ హనుమంతుడు కొమ్మ మీద కూర్చున్నప్పుడు సీతమ్మ చూస్తుంది పైకి అప్పుడు హనుమంతుడు ఎలాగొండంటే వేష్టి అర్జున వస్త్రంచా అంటాడు వాల్మీకి అంటే తెల్లని వస్త్రం కట్టుకున్నాడు తెల్ల నాద చీర ధృతు నాతని వెల్ల జన్నిదంబు వెల యువాని కానీ అర్జున అర్థం ఏంటి తెల్లనివాడు ఎంత తెల్లగా ఉంటాడంటే మల్లెపువ్వు ఎలా ఉంటుంది అలా ఉంటాడండి అందుకే మల్లికార్జున అని పేరు కూడా ఆయన స్వామికి అర్జునుడు అంటే తెల్లనివాడు తెల్లదనం ఏమిటంటే శుద్ధ జ్ఞానం కానీ మళ్ళీలా తెల్లగుంటాడని శుద్ధ జ్ఞానస్వరూపుడు అర్థం ఎలాగో వచ్చింది కదా ఆ అర్థం కూడా చెప్పేసుకున్నాం మొత్తానికి అర్జునుడు అంటే శుద్ధమైన అంతఃకరణం కలిగిన నువ్వు ఆ అంతఃకరణంలోనే నేను ఉంటాను సుమా అన్న ఇక్కడ ఈశ్వరహ సర్వభూతేశు హృద్దేశే కనుక ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఈశ్వరుని చోటు హృదయం కనుక భగవద్గీతలో చెప్పబడ్డ ఈశ్వరుడు ఒక మతానికో ఒక దానికో సంబంధించిన దేవుడు కాదు సర్వహృదయాల్లో ఉండేటువంటి పరమాత్మ అది గ్రహించవలసినది ఆ ఈశ్వరుని చెప్తున్నాడు ఈశ్వర సర్వభూతానా హృదేశే అర్జున తిష్ఠతి సర్వభూతముల యొక్క హృదేశమునందు హృదయ ప్రాంతమునందు అర్జున ఈశ్వరుడున్నాడు ఇక్కడికి వచ్చేప్పుడు నేనున్నానలేదు ఈశ్వరుడు ఉన్నాడు అన్నాడు ఇక్కడ అంటే నేను ఇప్పుడు ఈ రూపంలో వచ్చాను రాకముందు కూడా ఉన్నవాడిని అది ఈశ్వర సర్వభూతములు హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు ఎవడయ్యా ఈశ్వరుడు అంటే శంకరాచార్యులు రాస్తారు ఈశన శీల నారాయణ అన్నాడు ఇక్కడ సర్వజగ్ శాసకుడైన నారాయణుడే ఈశ్వరుడు ఆయన హృదయంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు కూర్చుని ఊరికను కూర్చున్నాడా చోట్లేక కూర్చున్నాడయ్యా ఇప్పుడు నీ స్వభావం ఇలా చేస్తుందని చెప్తున్నదా ఈశ్వరుడు గుర్తుపెట్టుకో ఎందుకంటే నీ కర్మకి తగ్గట్టుగా నీ స్వభావం ఏం చేస్తుందో దానివైపు ప్రేరేపించేది ఈశ్వర చైతన్యం ఆ ప్రేరకుడైన ఈశ్వరుడు చెప్తున్నాడు కనుక నువ్వు చేసి తిరుతావు నాడు ఎలా తిప్పుతాడయ్యా అంటే బ్రామయన్ సర్వభూతాని యంత్రూఢాని మాయయా యంత్ర భూతాని అంటే యంత్రముపై ఉన్న భూతములని యంత్రగాడు ఎలా తిప్పుతాడో అలా మాయాశక్తితో అంటే మళ్ళీ తను కల్పించుకోలేదు మాయాశక్తే చేస్తుంది ఇక్కడ కానీ మాయాశక్తికి చైతన్యం మాయాశక్తి ద్వారా చేస్తున్నాడు మాయాశక్తి అంటే ఏమిటో కాదండి మన ఇదివరకుడు కర్మల నుంచి తెచ్చుకున్నటువంటివి ఏవి అనుభవించడానికి ప్రకృతిలో ఉందో ఆ ప్రకృతి మాయా శక్తి అతిగుణాత్మకం అది ఎలాగో అనుభవిస్తావు ఆ ప్రకృతితో సహా ఈ ఇంద్రియాలని దేహాలని అంతఃకరణాన్ని తిప్పుతున్నవాడు ఈశ్వరుడు కానీ నువ్వే తిప్పుతున్నావంటే మాయా అది మళ్ళీ గుర్తు మాయతో తిప్పుతున్నాను నాదైన అనిర్వచనీయమైన శక్తి పేరు మాయా అదే ప్రకృతి మళ్ళీ చెప్పాలంటే దైవీయేషా గుణమయ్యి మమ మాయా దురత్యయ దానికి తెచ్చుకోవాలి అది మాయా మళ్ళీ ఇప్పుడు దాని వివరణ అక్కర్లేదని మనం గుర్తు చేసాం అక్కడ దానితో భ్రామయన్ ఎవరిని తిప్పుతున్నాను యంత్రూఢాని భూతాన్ని సర్వభూతాన్ని నిన్ను వాడినే కాదు అదిగో అక్కడ యుద్ధానికి సిద్ధమై దుర్యోధరుణ్ణి ధర్మరాజుని నిన్ను అందరిని నేనే తిప్పుతున్నాను చూసుకో ఒకని కాదు అక్కడెక్కడో ఊరు పేరు భటుడు ఉన్నాడు వాడిని కూడా తిప్పుతున్నాను నేనే ప్రతివాడిని నీకు వాడు అనామకుడు నేను అందరు హృదయంలో ఉన్నాను తెలుసుకో అందరినీ తిప్పుతున్నాను కానీ ఇవంతా నడిపే నేను ఎక్కడో పరలోకము నుంచి నడుపుతున్న ప్రభువుని కాను ప్రతివారి హృదయంలో ఉంటూ వాళ్ళని నడుపుతున్నాను తెలుసుకో ఇక్కడ ఎలా తిప్పుతున్నాను అంటే ఒక రంగుల రాట్టం తిప్పినట్టయ్యా అన్నాడు రంగుల రాట్టంలో కూర్చోడానికి ఒక్కొక్క చోటు ఉంటుంది ఒకటి కర్రత అన్ని కర్రే దానికి భగవత్పాల్ వారు అంటారు ఇక్కడ చాలా విశేషంగా దారుగు మొదలైనవి ఎలాగైతే యంత్రముందు పెడతారో అలాగా అన్నాడు అంటే అర్థం చేసుకోవాలంటే రంగుల రాటం చాలా మందికి తెలిసి ఉంటుంది డబ్బు తీసుకుని తిప్పుతూ ఉంటాడు ఇక్కడ ఆ తిరిగేదంతా ఏది నిజానికి రాట్నమే వీడు తిప్పేవాడు అందుకే మాయది దానిలో బొమ్మలు ఉంటాయి వాడు ఏనుగు బొమ్మ ఇంకోటి ఒంటి బొమ్మ గుర్రబొమ్మ కుక్క బొమ్మ వాడే బొమ్మ కావాలని సెలెక్ట్ చేసుకు కూర్చోవచ్చు దాని మీద అలాగా ఈ బొమ్మలు ఉపాధులని బొమ్మల్లో జీవుడు కూర్చుని ఉంటాడు ఇక్కడ వాడు తిప్పుతుంటాడు అండి పరమాత్మ ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకున్నది ఆ బొమ్మ అంటే నీ కర్మల నీకు ఫిక్స్ అయిపోయిన ఉపాధులే ఇస్తూ భగవానుడు అయితే వీడు బయట తిప్పుతాడు ఆయన హృదయంలో ఉండి తిప్పుతాడు అది యంత్రారూఢ అని మా యజ ఇప్పుడు చేయాల్సిందేంటి ఎవడు తిప్పుతున్నాడు వాడిని శరడు వేడు జిట్ వీళ్ళు ఆన్ చేశారు జిర్రం తిరిగింది ఉత్సాహంగా ఎక్కేసావు పైకళ్ళు కానీ కళ్ళు తిరిగా పూర్వ నేడ్చావు ఆఖరికి ఏడుస్తూ ఉంటే దిగిపో దిగితే చస్తారు అది ప్రమాదం అప్పుడు ఒకటే చేస్తారు అరే బాబు ఆపేరా బాబు అంటారు అంటే నీ చేతిలో లేదు తిరగడం ఎక్కడం వరకే కోరి డబ్బిచ్చెక్కో కోరి కర్మిచ్చి సంసారంలో తిరగాల్సిందే తిరుగుతూ ఉంటుంది ఆపమన అడగాలి ఏ ఆడవాలి ఏదో అజ్ఞానం ఏడు ఏడిస్తే వింటాడు అక్కడ వాడిని పిలవాలి ఇక్కడ పిలిస్తే ఆఫ్ చేస్తాడు కానీ వాడు ఆఫ్ చేసినా తిరిగి ఇక్కడికి ఆగడానికి కొంత టైం పడుతుంది అంతవరకు ఊరకు అనుభవించక తప్పదు ఎక్కేదిగా కర్మ అనుభవించే వరకు తప్పదు ఇక్కడ దిగాల్సిందే వాడిని బతిపోలాడు ఏడు పైనుంచి పైగా అక్కడ నుంచి అరిస్తే వీడు వినడం కానీ వీడు వింటాడు ఈయనక్కడ ఎందుకంటే వాడి కింద కూర్చోలేదు ఎక్కడ ఉన్నాడు వింటట్ట అందుకే నిన్ను అందరినీ వారి కర్మల్ని అనుసరించి మాయాశక్తితో తిప్పుతున్న వాడిని నేనని తెలుసుకుని ఆ ఈశ్వరుని శరణు వేడు ఇదే నీకు చెప్తున్న మార్గం తమేవ శరణం గచ్చా అతన్ని శరణు వేడు అంటే అతణ్ణే ఆశ్రయించు అంటే అది తప్ప మరొకటి లేదని పట్టుకో ఎలా పట్టుకోవాలి సర్వభావేన భారత సర్వాత్మభావంతో అంటే అన్ని విధముల అన్ని విధముల మాటకి ఎన్నో రకాల అర్థాలున్నాయి అంటే అది తప్ప మరొకట్లేదు నీ ఏదేనా అదే నేను గతి భర్త ప్రభు సాక్షి చెప్పాడుగా భగవానుడు అందరికీ గతి నేను ప్రభువు నేను సాక్షి నేను పోషకుణ్ణి నేను అన్నీ తెలియజేశాడు ఇవి సర్వభావేన అందుకే త్వమేవ శరణం గచ్చా ఆ ఈశ్వరుని మాత్రమే ఏవా అనే మాటలు ఆయన్ను మాత్రమే శరణు వేడు ఎలా వేడాలి సర్వభావేన హే భారత భరతవంశోద్భవా ఎందుకు శరణు వేడాలి తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్సి శాశ్వతం మళ్ళీ ప్రసాదాత్ ఎన్ని మాటలు వస్తాను చూడండి ఆయన అనుగ్రహం చేత ఆయన అనుగ్రహం చేత ఈశ్వరానుగ్రహం ఒక్కటే దిక్కు చూడండి తరించడానికి ఇంకేమీ లేదు ఎవ్వరికైనా అహంకారానికి తావు లేదు ఈశ్వరానుగ్రహం ఒక్కటే నేను అహంకరించాను అన్నది ఎలాంటిది అంటే ఒక పెద్ద ఆయన ఆలయాల్లో గోపురాలు చూస్తూ ఉంటారు మీరు ఆ గోపురం దగ్గర పైన ఒక బొమ్మలు ఉంటాయిలో మోస్తున్నట్టు వాడికి బొమ్మలు మూతి బిగింపు మోస్తున్నటువంటి ఆయాసం అంతా ముఖంలో చిట్లిస్తారు వాడు ఆ మోస్తూ ఉంటాడు కానీ నిజంగా గోపురం వాడు మోస్తున్నాడా కనబడిన పునాది మోస్తుంది గోపురాన్ని ఆయాసం అంతా వాడు ముఖంలో కనబడుతుంది మనది అలాంటిది అని చెప్పాడు ఇక్కడ వాడు వెనకాల మోస్తున్నాడు అది గ్రహణించాలి అసలు ఆధారం వాడు అందుకే ఏది ఆధారమో వాడినే ఆధారమని పట్టుకున్నావు కొత్తగా కాదు ఎవడ ఆధారమో వాడినే ఆధారమని పట్టుకున్నావు అదే తత్ప్రసాదాత్ వాడి అనుగ్రహం చేత పరాం శాంతి స్థానం ప్రాప్చసి శాశ్వతం పరాం అంటే సర్వోత్కృష్టమైన శాంతిస్థానాన్ని పొందుతావు అదే అసలు స్థానం అది శాశ్వతమైనది అంటే కైవల్యాన్ని పొందుతావు చెప్పాల్సిందంతా చెప్పేసేనయ్య అయిపోయింది అన్నాడు ఇక్కడ ఇదే ఒక విధంగా ఒక ముగింపు ఇది ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరమయ ఇంతవరకు గుహ్యతమం శాస్త్రం ఇవన్నీ చెప్పాడు గుహ్యాత్ గుహ్యతరం రహస్యాల్లోకెల్లా రహస్యం చెప్పాను నీకు ఇక్కడ ఇదే అసలు రహస్యం అండి ఇక్కడ ఇది తప్ప మీరు మంత్రాలు తంత్రాలు జపాలు హోమాలు దానాలు ధర్మాలు కర్మలు ఎన్ని చేసినా అవి రహస్యములే కాని రహస్యతరాలక రహస్యతమాలక అనేది చెప్పింది ఇది చివరికి ఇదే ప్రధానం అందుకే దీన్ని గొప్ప జ్ఞానం మరొకటి ఇతితే జ్ఞానం ఆక్ష్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమర్శ్యతేద దశేషేనా దీనిని నువ్వు బాగా విమర్శ చెయ్యి అంటే ఆలోచించు విమర్శ రూపిణి విద్య విమర్శం ఆలోచించు విచారించు విచారించి యథేచ్ఛేసి తథాకరు ఏది నీకు ఇష్టం వచ్చేయ్ అన్నాడు ఇక్కడ ఏమిటండి ఈ మాట చెప్పడం చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అనే భాష ఇది కొంతమంది అలాగంటారు అంటే ఇంత చెప్పాక నీ ఇష్టం అంటే స్వామి నీ ఇష్టమే అంటాడు అది తెలుసుకోండి ఇక్కడ మరి వీడిష్టం అన్నాడు ఇక్కడ అందుకే ఇదంతా చెప్పాక నీ ఇష్టం వచ్చినా నువ్వు చేసుకో అన్నాడంటే ఒక ఆయన అన్నాడు అంటే మన మతం ఏం చెప్తుంది అని చెప్తుంది కానీ నేను ఇష్టం వచ్చిన మతం తీసుకో అని చెప్పాడు దౌర్భాగ్యుడు వాడికి సరిగ్గా అర్థం కాలేదు ఇక్కడ కానీ ఏమిటి ముందు వెనక చోటు కూడా మధ్యలో లాగే వాళ్ళ తంతు ఇలా ఉంటుందండి ఇక్కడ అంటే ద్విమృతే అశేషేన దీనినంతట్నీ బాగా ఆలోచించి యథేచ్ఛసి తథాకొరు అప్పుడు నీకు ఇష్టం వచ్చేయన్నాడు అంటే దీనికి క్రమం ఉంది శాస్త్రం ఏం చెప్తుంది జ్ఞానం ఎలా వస్తుంది అంటే దీన్ని బట్టి ఇది చెయ్యని చెప్పదు శాస్త్రం సత్యాన్ని తెలియజేస్తుంది అది తెలుసుకు నువ్వు చేయాల్సింది అని చెప్తుందే తప్ప అందుకే గీతాది శాస్త్రములు జ్ఞాపక శాస్త్రాలే తప్ప కారక శాస్త్రాలు కావు నరికడా కారకం అంటే పని గురించి చెప్పేది ఇది అలా కాదు ఏది చెయ్యాలో చెప్పేది ఎలా చెయ్యాలో చెప్తుంది ఇక్కడ ఏది లక్ష్యమో చెప్తుంది అది పరమార్థం అది పెట్టుకుంటే నీ కర్మ కొద్దీ నేను చెప్పినా చెప్పకమినా అదే చేస్తావు కానీ చెప్పిన కనుక ఇప్పుడు ఆలోచించుకో ఆలోచించుకో అది హిందూ మతంలో గొప్పతనం అండి నేను చెప్పింది ఆలోచించి చెయ్యు ఎందుకంటే గురువు చెప్పిన మాట విన్నాను కాదు గురువు చెప్పిన మాట వినాలనిపించింది కనుక విన్నాను గురువు చెప్పిన మాట చెయ్యాలనిపించింది కనుక చేశావు అవునా లేదండి గురువు చెప్పారు కనుక చేశాను ఎంతమంది అంటారండి అందరో శిష్యులు ఉంటారు ఎవడ ఒక్కడు గురువు చెప్పింది చేస్తాడు వాడు ఆ చెప్పింది చేశాడంటే చెయ్యాలనిపించింది కనుక దేనికి అనిపించింది చెయ్యాలని వాడు బుద్ధి కనిపించింది చెయ్యాలని అందుకే గురువు చెప్పింది చేయలేదు వాడు బుద్ధి చెప్పింది చేశాడు కనుక వాడు బుద్ధి చెప్పింది కానీ గురువు చెప్పించేశాడా లేదు అంటే గురువు చెప్పింది చెయ్యాలని వాడు బుద్ధికి అనిపించి చెప్పింది కనుక చేశాడు కానీ చెప్పి చెప్పింది అది బుద్ధే బుద్ధి చెప్పినట్టే విన్నాడు వాడు మాట గురువు చెప్పినట్టు వినలే కానీ బుద్ధి బుద్ధిగా గురువు చెప్పినట్టు చెయ్యాలనుకుంది కనుక చేశాడు ఇక్కడ తెలిసింది కదా కానీ ఎవడికి బుద్ధి వాడి గురువు నీ బుద్ధిని నీ గురువుగా మార్చేవాడే అసలు గురువు తెలుసుకుంటాడు నీ బుద్ధి జ్ఞానంతో ఉండాలి అంతేగాని గురువులు అనగానే నీకు తీర్థాలు పోసేసి మెరాకల్స్ చేసేసి చేసేవాళ్ళు అండి గురువులు అంటే ఇంకోటి మీద ఆధారపడిపోయి పారాసైట్ లాగా బ్రతికేటట్టు చేసేవాడు గురువు అంటే బలహీనులను చేసేవాడు మానసికంగా వికారాలు చేసి ఆ గురువు గారు తప్ప మరొట్లేదని మరింత మానసిక వికారం చేయుడు నీ బుద్ధుని గురువుగా మారుస్తాడు నిన్ను నువ్వు దిద్దుకునేటట్లు చేసే తట్టు దిద్దేవాడు గురువు తెలుసుకోండి ఆ ఇక్కడ యథేచ్ఛ తథాకురువు మాటలో చాలా అద్భుతం ఉందండి అనే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా జ్ఞాన సిద్ధి రావాలంటే ముందు శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయ ఇది చెప్తుంది ఇక్కడ శాస్త్రదృష్టం శాస్త్రములో చెప్పబడినది గురువు బోధించినది రెండయ్యే కదా గురర్వాక్యం ఈ రెండిటి వల్ల ఆత్మ నిశ్చయ నీ ఆత్మ నిశ్చయించుకున్నదేదో అదే జ్ఞానము ఇక్కడ కానీ జ్ఞానం మొదటి స్థానం శాస్త్రం రెండవ స్థానం గురువు మూడవ స్థానం నీ బుద్ధి ఇది తెలుసుకు అందుకు ఇక్కడ వరకు బుద్ధిని సంస్కరించి ఇంక వీడిని చెప్పినట్టే వింటాడని తెలిసాక నీ ఇష్టం చేసుకోను అడిక ఇది మంచి ఇది చెడు అని చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అంటే నువ్వు ఇచ్ఛాపూర్వకంగా మంచిని ఆశ్రయించాలి కానీ నేను చెప్పేనని కాదు నీ విచారణ కూడా చేయాలని చెప్పడం ఇందులో నా భావం అండి భగవానుడి మాట ఇన్ని పొరలతో ఉంటుంది ఇక్కడ అని చెప్తూ ఇంకొక్క మాట చెప్తున్నాను ఇంతవరకు నేను చెప్పింది గుహ్యా గుహ్యతరం కదా ఇంకొక మాట మళ్ళీ చెప్తున్నాను ఇది అత్యంత గుహ్యతమం సుమా ఇది నీకు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు ఇష్టమైన వాడు భయ్యా అందుకు చెప్తున్నాను అన్నాడు ఈ మాట అంటున్నప్పుడు భగవానుడు ఇక్కడ సారభూతం చెప్పబోతున్నాడు ఇది మళ్ళీ అధ్యాయం రెండే శ్లోకాలు ఈ రెండు శ్లోకాలకు ఇంట్రడక్షను అంటే అసలు సారానికి సారని చెప్పబోతున్నాడు ఎంతవరకు గుహ్యతరం కంపేరిటివ్ డిగ్రీ ఇప్పుడు గుహ్యతమం సూపర్ డిగ్రీ చెప్పబోతున్నాడు ఇక్కడ గుహ్యతమం అల్టిమేట్ అంటే మిగిలిన శాస్త్రాలతో పోల్చి ఇది గొప్పది అని చెప్పేటప్పుడు గుహ్యతరం ఇంకొకటి దాన్ని పోల్చడం లేదు దేని మించింది లేదని చెప్పడం గుహ్యతమం ఇక్కడ అందుకే సర్వగుహ్యతమం ఇదం గుహ్యతమం శాస్త్రం అని పదిహేను వద్యాలని చెప్పాడు వాటన్నిటి సారం లాగేసే ఇక్కడ సర్వగుహ్యతమం రహస్యాల్లోకెల్లా పరమ రహస్యమైన వచనం ఎందుకంత రహస్యం మరి వాళ్ళు మీరు మైకు పెట్టి ఇంతమందిని కూర్చోబెట్టి చెప్తున్నాడు గుహ్యతమం ఎలా అవుతుందండి అంటే నైనా సూక్ష్మబుద్ధితో గానీ తెలుసుకోలేని దానిని రహస్యమంటారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ స్థూల బుద్ధికి తెలీదు ఎందుకంటే స్థూల బుద్ధితో తెలుసుకునే శాస్త్రాలన్నీ కనబడే శాస్త్రాలు కనబడేని పరమాత్మ కనబడకపోయినా ఉన్నవాడెవడో వాడి గురించి చెప్పే శాస్త్రమే గుహ్యతమం అది చెప్తున్నాను శృణిమే పరమంవచహా సర్వోత్కృష్టమైన వాక్యం చెప్తున్నాను అంటే అల్టిమేట్ వాక్యం భగవద్గీత చివరికి వచ్చేటప్పటికల్లా అల్టిమేట్ వాక్యాలు భగవాన్ రెండు చెప్పబోతున్నాడు ఈ రెండు చాలా అత్యంత ప్రధానమైన వాక్యములండి ఇక్కడ అయితే ఆ రెండే మొదలు చెప్పొచ్చు కదండి నలభై రోజులు వినే బాధ తప్పేది కదా అంటే నలభై రోజులు వింటే కానీ రెండు వంట ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఏమండి ఇలా విస్తట్లో వేసేదానికి అంత స్టవ్ ఎందుకు అన్ని వస్తువులు ఎందుకు పాత్రలు ఎందుకు అన్నది ఒక ఆవిడ పిచ్చిన ఆ మాత్రం పడాలంటే అక్కడ అంత ఉండాలని అయినా అని చెప్పాడు అందుకే పద్దెనిమిది అధ్యాయి ఉంటే కానీ చివరి రెండు శ్లోకాలు పడ్డం లేదు ఇక్కడ ఆ రెండు శ్లోకాలు అత్యంత ప్రధానమైనవి సర్వేంద్రియములు కేంద్రీకరించి బుద్ధితో విన్నాను దీన్ని అత్యద్భుతమని చెప్పబోతున్నాడు పైగా ఎందుకు చెప్తున్నాడు చెప్తున్నాడు సర్వగుహ్యతమం భూయహా శృణు మళ్ళీ చెప్తున్నాను అంటే కొత్త విషయం ఏం చెప్పట్లేదు ఇది వరకు చెప్తున్నదే నాటుకు చెప్తున్నాడు శృణు మే పరమంబచ సర్వోత్కృష్టమైన వాక్య ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇష్టోసి మే దృఢమితి నువ్వు నాకు దృఢమైన ఇష్టడు ఏమిటండి ఏం అర్జునుడు భాగ్యం అండి ఇక్కడ పరమాత్మ నాకిష్టం అనేది కాదు పరమాత్మ నువ్వు నాకు ఇష్టం రా అనాలి అలా అనిపించుకున్నవాడు అర్జునుడు ఎన్ని మార్లు అనిపించుకున్నాడు మీకు తెలుసా అరణ్య పర్వంలోనే అంటాడు అర్జునుడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను నా శరీరం మాంసమైనా తీసి అర్జునుడి కోసం ఇస్తాను అంటాడు ఎంత ఇదో నాకు స్వర్గం వస్తున్నా అర్జునుడి కోసం వదిలేస్తాను అర్జునుడు నా కోసం ప్రాణాలను వదిలేస్తాడు వాళ్ళిద్దరు అనుబంధం అలాంటిది ఇక్కడ నర నారాయణుడు కదండి సర్వ నరజాతికి ప్రతీకగా నరుడు అక్కడున్నాడు సర్వ నరుల్లో అంతర్యామైన నారాయణుడు అక్కడున్నాడు ఇంక ఇంక ఇంతకంటే ఇంకేం కావాలి ఇక్కడ పైగా మొదటి నుంచి గమనిస్తే అర్జునుడు కృష్ణుని ఎంచుకున్నాడు నీ సైన్యం నాకక్కలేదు నువ్వే కావాలన్నాడు అందుకే నువ్వంటే నాకు ఇష్టమయ్యా అన్నాడు ఎవడు అన్నీ విడిచిపెట్టి తననే పట్టుకుంటాడో వాడి విడువ నెట్టివాడనైనా అని అంబరీషోపాఖ్యానంలో విష్ణువే చెప్పాడు ఇక్కడ తనువు మనువు విడిచి తన ఇల్ల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అన్య మెరుగ నట్టి అటువంటి వారిని విడువను ఎట్టివారినైనా అన్నాడు కదా అందుకే ఇష్టోసి మే దృఢం ఇది హితం నన్ను ప్రియమని పట్టుకున్నాక ఇంకా వాడి హితం నేనే చూసుకుంటానయ్యా అది బాధ్యత అందుకే నీకు హితమైనది తతోవక్ష్యామి చెప్తున్నాను ఈ మాట సామాన్యం కాదు గుహ్యాద్గుహ్యతమం పరం రెండే వాక్యాలండి పరమాత్మ చివరి శ్లోకము ఇది మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కృరు మామే వైశ్యసి సత్యం తే ప్రతి ప్రియోసిమే సత్యం తే ప్రతిజానే ప్రతిజ్ఞ చేసి సత్యం చెప్తున్నాను విను అన్నాడు పరమాత్మ ప్రతిజ్ఞ పట్టి ఒట్టు పెట్టి చెప్తున్న మాట ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాడంటే తప్పడు ఈ మాట పరమాత్మ ఏమిటా ప్రతిజ్ఞ అంటే మన్మనాభవ నా మనస్కుడివిక అంటే నీ మనస్సు నాకు అర్పించు నీ మనస్సంతా నన్నే నింపుకో మనస్సు అర్పించడం అంటే తీసుకొచ్చి అక్కడ వేయడం కాదు మన్మనాభవ మాట ముందు మనస్సంతా మనస్సు అంటే మననం చేసేది మనస్సు అందుకే నన్నే మననం చేస్తుంటే మనస్సంతా కృష్ణాకారం అయిపోతుంది కోట ఏది ధ్యానిస్తే ఆకారం మనస్సుకు వస్తుంది నన్నే ధ్యానించు నన్నే చింతించు మన్మ నా చేసే పనులన్నీ నా పట్ల చెయ్యి అంతే ఇక్కడ మన్మ నాభవ మద్భక్త మద్భక్త అంటే ప్రేమపూర్వకంగా నన్నే ఆశ్రయించు మధ్యాజి నన్ను యజించు అంటే నన్ను ఆరాధించు దేనితో ఆరాధించాలి స్వకర్మార్యర్చ అది ఇక్కడ మాం నమస్కరు నన్ను నమస్కరించు నన్ను నమస్కరించు అంటే నా పట్ల నమ్రభావము కలిగి ఉండు నమస్కారం అంటే నమ్రభావం నమ్రభావం అంటే అహంకార రాహిత్యం ఇంకా నీదని అహంకారాన్ని విడిచిపెట్టి ఈశ్వరాపణ బుద్ధితో ఉండడమే నమస్కారం అందుకే మాం నమస్కరు మొత్తం చెప్పిన నాలుగే పనులు అండి ఈ నాలుగు చేయి చాలు ఏమిటి మన్మనాభవ మద్భక్త మధ్యాజి మాం నమస్కృరు ఈ నాలుగు చేస్తే ఏమవుతుందయ్యా మామేవ యేషసి నువ్వు నన్నే పొందుతావు నాలో ప్రవేశిస్తావు నన్నే పొందుతావు నిజమా సత్యం ఎలా నమ్మమంటావు ప్రతిజానే ప్రతిజ్ఞ చేసి అయితే ఎందరో అక్కడున్నారు నా ముందే నిలబడి నాయన ఈ పనులు చేయి నువ్వు నన్నే పొందుతావు అని నాకే ఎందుకు చెప్తున్నావంటే ప్రియోసిమే నువ్వు నాకు ప్రియమైన వాడివి కదా నాయన అందుకోసం అన్నాడు ఇక్కడ అంటే అర్జునుడు భక్తేమిటి అహం సచ మమ ప్రియ ఆ స్థాయి అర్జునుడు అందుకే మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కృరు మామే వైశ్య సత్యంతే ప్రతిజానీ ప్రియోసి ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఇక్కడ భగవంతుడికి మనస్సునిస్తే ఏమవుతుంది మనస్సు అంటే ఏమిటండి స్మరణేగా నిత్యస్మరణ అంటే చెప్తోంది శాస్త్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొందరు భాష్యకారుచ్చారు స్మర్తవ్య సతం విష్ణు విస్మర్తవ్యో నాతచిత్వే విధి నిషేధా సుహూ ఏతయోరేవకింకరా విష్ణువుని ఎప్పుడు విస్మరించకుండా స్మరించు విస్మరించకు స్మరించు ఒక్కటి చేస్తే ఈ ధర్మమా ఆ ఏది విధి ఏది నిషేధం ఇన్ని కర్మలు జంజాట నీకు తెలీదు విష్ణువుని విడవకుండా స్మరించేవనుకో ఈ విధి నిషేధాత్మకమైన కర్మలన్నీ నీకు కింకరులైపోతాయి నువ్వు వాటికి కింకరుడు కా అవినీ కంకరులు అయిపోతాయి అందుకే మనం కర్మలకు దాసులం కాకూడదు విష్ణువుకు దాసుడు కర్మలు నీకు దాసులవుతాయా అందుకే ఆలోఢ్యచ శాస్త్రాన్ని విచార్యచ పునఃపున ఆలోఢ్య సర్వశాస్త్రాన్ని విచార్యచ పునఃపున అంటున్నాడు వ్యాసులు సర్వశాస్త్రాలు ఆలోఢ్య అంటే బాగా మథనం చేసి తెలుసుకున్నాను విచార్యత పునఃపున ఈ శాస్త్రాలన్నీ చదివి గ్రహించిన సత్యం ఒక్క వాక్యంతో చెప్తాను వింటారా అన్నాడు అదేమిటంటే విపద్విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి విష్ణువుని విస్మరించడమే విపత్తు ఆయన స్మరించడమే సంపద ఇది శాస్త్రం అదే మన్మనాభవ ఆ పని చేయవయ్యా అన్నాడు ఇక మద్భక్తుడు మద్భక్తుడైతే ఎలా ఉంటాడు తెలుసా భగవద్భక్తుడు వాడికి నిత్యోత్సవం మన నిత్య కళ్యాణం పచ్చతవరణం వెంకటేశ్వరుడు కనుక్కుంటా భక్తుడికి వాడు ఎప్పుడు ఉత్సవంగా ఉంటాడు ఎందుకంటే వాడు ఎవడిని పట్టుకున్నాడో వాడు ఆనందమూర్తి వాడు కొరత లేదు పరిపూర్ణుడు ఆనంద స్వరూపుడు కనుక ఆయన్నే ఎప్పుడు పట్టుకున్నాడు కనుక వాళ్ళు ఏడుపు లేదు దిగులు లేదు అయినా కనబడుతున్నాయంటే వాడు వాడిని పట్టుకోలేదు అర్థండి ఇక్కడ కానీ భక్తుడైన వాడు ఎలా ఉంటాడో చెప్తున్నారు వ్యాసులు వారు నిత్యోత్సవో భవేత్తషాం నిత్యశ్రీహి నిత్యమంగళం ఏషా హృదిస్తో భగవాన్ మంగళాయతనో హరి సర్వమంగళాయతునుడైన హరి ఎవరు హృదయంలో ఉంటారో వాడికి నిత్యోత్సవమే ఉంటుంది నిత్య సంపదలే ఉంటాయి నిత్యమంగళం ఉంటుంది అయ్యా అన్నారు ఇక మాం నమస్కృరు మధ్యాజీ ఇదేమిటయ్యా చెప్తున్నాడు అంటే అంటే కృష్ణే రతా కృష్ణం అనుస్మరంతి రాత్రూచ కృష్ణం పునరుత్ తే భిన్న దేహా ప్రవిశంది కృష్ణం హవిర్యత మంత్రహుతం హుతాశే ఇదొక అద్భుతమైన వ్యాసవాక్ష్యం అంటే ఎవడైతే కృష్ణునియందు రతి మక్కువ కలిగి ఉంటాడో కృష్ణుణ్ణే ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటాడో రాత్రౌచ కృష్ణం పునరుత్యే రాత్రి నిద్రించేటప్పుడు కృష్ణుణ్ణే స్మరిస్తూ లేస్తూనే కృష్ణుని స్మరిస్తాడో తే భిన్న దేహాహా వాడు దేహము విడిచి ప్రవేశంతి కృష్ణం కృష్ణుడులో ప్రవేశిస్తున్నాడు దేహం విడిచి అంటే మరణానంతరం కాదు దేహ తాదాత్మ్యం విడిచి ఉండపుడే కృష్ణుడితో తాదాత్మ్యం చెందుతున్నాడు ఎలాగూ అంటే హవిర్యథ మంత్రహుతం హుతాశే అద్భుతమైన మాట ఒక యజ్ఞం చేసేటప్పుడు హవిస్సు తీసుకుని మంత్రంతో వేస్తాం వేసిన హవిస్సు ఏమైంది అజ్ఞయింది కనుక మంత్రహుతం భక్తి చేత భగవన్ నామము చేత పవిత్రమైన అంతఃకరణం భగవదర్పితమైతే భగవద్భావాన్నే పొందుతుంది మంత్రహుతమైన హవిస్సు అగ్నిలో పడి అగ్ని అయినట్లుగా అలా పొందుతాడు సుమా అని చెప్తున్నాడు అందుకే నమస్కృరు అది యజనమంటే యజనమంటే అదండి మధ్యాజీ మాం నమస్కరు నమస్కరు అంటే ఏమిటయ్యా అంటే కృష్ణుని నమస్కరించు తెలుసా కృష్ణ నమస్కారం అంటే తెలిసి చేసే ఒక్క నమస్కారం అదేం చేస్తుందంటే ఏకోపి కృష్ణశ్చత ప్రణామం దశాశ్వమేధావబృదేన తుల్య దశాశ్వమేధా పునరేతి జన్మ కృష్ణ ప్రణామీ నపునర్భవాయా ఒక్క మాట చెప్తున్నాను నేను కృష్ణుడికి ఒక్కసారి చేసే నమస్కారము పది అశ్వమేధయాగాల సమానము అన్నాడు ఇక్కడ అంత గొప్పదండి తప్పు చెప్పాను అన్నాడు ఇక్కడ తప్పు చెప్పాను ఆయన ఎందుకంటే పది అశ్వమేధయాగాలు చేసిన మళ్ళీ పొడతావు కృష్ణుడికి నమస్కరిస్తే మళ్ళీ పొట్టవు కనుక దానికంటే గొప్పది అని చెప్పాడు ఇక్కడ కృష్ణ ప్రణామీ నపునర్భవాయా అందుకే మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు మామే వేష్యసి సత్యే ప్రతిజానే ప్రియోసమే గుహ్యతమైన మాట అండి ఒట్టు పెట్టి చెప్తున్నాడు స్వామి ఇంతే తెలుసుకో ఇక్కడ వాసుదేవే ఏవ సర్వసమర్పిత సాధ్య సాధన ప్రయోజన అంటారు భగవత్పాదరు ఇక్కడ సాధ్య సాధన ప్రయోజనము మూడు వాసుదేవుడికి అర్పించడండి ఇక్కడ వాడికి ఏమీ లేదు అంటే తాను ఏ కర్మ ద్వారా ఏది సాధించగలుగుతున్నాడో అది వాడికి లేదు వాసుదేవుడే ఆ కర్మని సాధించడానికి ఏ బలమున్నదో ఏ మనశ్శక్తి ఉందో ఏ పరికరాలున్నాయో సాధనలు అవి వాసుదేవుడే ఇక ఇటువంటి సాధ్య సాధనాల వల్ల చివరికి పొందవలసిందేంటి అది వాసుదేవుడే కనుక సాధ్యము సాధనము చేసేవాడు చేయించేవాడు వాడే పరికరం మొత్తం వాసుదేవుడే బ్రహ్మార్పణం బ్రహ్మవి ఈ సర్వసమర్పణ బుద్ధి వాసుదేవే ఏవ సర్వసమర్పిత సాధ్య సాధన ప్రయోజన అటువంటి వాడు మద్భక్త అని చెప్పబడుతూ ఉంటుంది అటువంటి వాడు నాకు ప్రియుడు అందుకే నేను ప్రియా అన్నానంటే అర్థం నువ్వు ఇప్పటికే అటువంటి వాడివిని ఆయన అని చెప్తున్నాడు అర్జున్ ని ఎక్కడ ప్రియుడిని వాడి తెలుసే కదా సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యూ వస్తే న ప్రియ అందరి పట్ల సమముగానే ఉంటాను నాకు వీడి ద్వేషుడు కాడు వాడు ప్రియుడు కాడు అయినప్పటికీ ఏ భజంతి తుమాం భత్య మయ్యి తే తేషు చాప్యహం అందుకే నువ్వు నాకు ప్రియుడు అయ్యా అని గొప్ప సంబోధన చేశారు ఇక్కడ వాటి తర్వాత వాక్యం దీన్ని కొనసాగింపా అనుకుందాం చరమవాక్యం మొత్తం భగవద్గీతలో చరమవాక్యం విశిష్టాద్వైతులకి ఇదే చర్మవాక్యం అద్వైతులకి ఇదే చర్మవాక్యం భగవానుడు చెప్పిన చర్మవాక్యం రెండు శ్లోకాల్లో చివరిది భగవద్గీతకి చివరి శ్లోకం భగవానుడు చెప్పిన చివరి శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వ పాపేభ్యో మోక్షయిషామి మా శుచ సారభూతమైన శ్లోకం అండి అదేవిధంగా చాలా తిరకాసైన శ్లోకం ఇక్కడ ఇది ఎలాంటిది అంటే యానిషా సర్వభూతానా శ్లోకంలాగా కర్మని అకర్మ అకర్మణ్ణి కర్మని పశ్చేత్త అని చెప్పిన శ్లోకంలాగా కొన్ని గూఢ శ్లోకాలు ఉన్నాయి కదా ఒకంతటా తేలవు అలాంటి శ్లోకం ఒకటి అందుకే దీనికి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానించుకున్నారు ఎవరిష్టం వస్తున్నట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తేలాగా శాస్త్రం చెప్పినట్టు వ్యాఖ్యానించాలి పూర్వాపర సంబంధంతో వ్యాఖ్యానించాలి అలాంటి పూర్వాపర సంబంధంతో ఈ శ్లోకానికి వ్యాఖ్య తెలుసుకునే ప్రయత్నించేద్దాం కృష్ణానుగ్రహంతో ఆయన అనుగ్రహం లేని వ్యాఖ్యానం చేయలేం వంద వ్యాఖ్యానాలు చదివినా దీనికి వ్యాఖ్యానాలు చేయలేం అర్థం చేసుకోలేదు రెండు అందుకు చెప్పేవాడు వినేవాడు మరొక్కసారి కృష్ణుడిని నమస్కరించుకుని ఈ చర్మవాక్య అభయవాక్యాన్ని గ్రహించాలి అందుకే విష్టాద్వైత సంప్రదాయంలో సకృదైవ ప్రపన్నాయ తవాస్మిత యాచితే అభయం సర్వభూతేభ్యో ద తద్వ్రతం మమ అని రాముడు యుద్ధకాండలో చెప్పిన వాక్యం కృష్ణపరమాత్మ యుద్ధంలో చెప్పిన ఈ వాక్యం ఈ రెండిటికీ చర్మవాక్యములు అని భక్తులు భావిస్తారు అదత్కృష్టమైన భావన అది ముక్తిహేతు అటువంటి భావనందులో చూపిస్తున్నారు ముందుగా ఒక సామాన్యార్థం తర్వాత విశేషార్థం రెండు తెలుసుకుందాం సామాన్యార్థం అంటే మునుపు శ్లోకం నుంచి కొనసాగే అర్థం ఇంతవరకు చెప్పుకున్న అధ్యాయాలు గుర్తుంటే దాన్ని చెప్పేది ఇది కేవలం భగవంతుడు ఆయన మీద ప్రేమతో చెప్పేటువంటి ఒక అనొక అర్థం ఇది సామాన్యార్థమే ఇది అవసరం సాధనలో కానీ చివరి శ్లోకం కనుక భగవంతుడు ఉద్దేశంలో చివరి దశ మోక్ష మోక్షం అంటే ఏమిటి అంటే పరమాత్మ అనేది వేరే లేదు నేననేది వేరే లేదు అసలు ఆయనే సర్వమైనప్పుడు నేనవీ ఆఖరికి నాలో నేను కూడా నేను కానయ్యా పనికి మల్లహం పెట్టుకున్నా అది కూడా ఆయనే అనేటటువంటి భావన వచ్చినప్పుడు ఆత్మైక్యం అయిపోయింది పరమాత్మ పూర్తిగా ఐక్య స్థితిలో తనను తాను కూడా వేరుగా చూసుకోవట్లేదు పరమాత్మకు వేరుగా ప్రపంచాన్ని చూడ్డు పరమాత్మకు వేరుగా తనను చూడ్డు తనకు వేరుగా పరమాత్మను చూడ్డు ఇటువంటి అనన్యరూప సిద్ధభక్తిలోకి వెళ్ళిపోతున్నాడు అంతవరకు నువ్వు తప్ప ఏదీ లేదయ్యా అన్నాడు ఇప్పుడు తెలుస్తుంది నువ్వు తప్ప ఏది లేదు నేనది ఏది లేదు కూడా అని స్థితికి వెళ్ళిపోతున్నాడు ఆ రెండవ అర్థం విశేషార్థం మొదటి అర్థం సామాన్యార్థం రెండూ కావాలి ఇక్కడ మొదటి అర్థం చూద్దాం పైగా ఈ శ్లోకం ఎంత విశేషం అంటే అంగన్యాస కరన్యాసాలు గీతకి ఈ మొదటి వాక్యాన్ని శక్తిగా రెండవ దాన్ని కీలకంగా చెప్తారు అంటే ఎంత విశేషమొచ్చు ఈ శ్లోకం పైగా మొదటిదానిల సాధన రెండవ దానిలో సిద్ధి ఒకే శ్లోకంలో పెట్టాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మములు విడిచిపెట్టి అది ఎప్పుడో చేశాను కదండి అన్నాడు ఒక ఆయన అంటే ధర్మాలు ఎప్పుడూ విడిచిపెట్టిసాడు దాని వద్దన్నవి రెండో చేస్తున్నాడు అనమాటవి అధర్మాలు కానీ సర్వధర్మాన్ పరితర్జను ఎందుకన్నాడు పూర్వాపర జ్ఞానంతో మొదటి చెప్పింది మర్చిపోకుండా అటెంటివ్గా పట్టుకొని వస్తే ఇక్కడ ఒక తెలిసిపోతుంది ధర్మాన్ అనే మాటకి శాస్త్రచోదిత కర్మాన్ శాస్త్రము విధించిన కర్మలు నిత్య నైమిత్తకములు యజ్ఞదాన తపస్సులో ఇవి సర్వధర్మములు వీటిని పరిత్యర్జ వదిలే అక్కడే చేయమన్నా ఇక్కడ వదిలే అంటే ఇష్టానుసారం వదిలిస్తే భ్రష్టు అవుతాను కూడా నేనే చెప్పాను కదా కర్మను వదులుట అనే మాటకు వచ్చేటప్పటికల్లా బాగా గుర్తుపెట్టుకోవాలి ఫలత్యాగ సంగత్యాగములు ఫలత్యాగము సంగత్యాగము ఈశ్వరార్పణము మూడు ఉండాలి ఇక్కడ అసలు ఈశ్వరార్పణము ఉంటే ఫలత్యాగ సంగత్యాగాలు అయిపోయాయి కనుక చేసిన కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో ఫలత్యాగ సంగత్యాగములు చేయాలంటే త్యాగానికి ఎన్ని కలిసేయండి ఇన్ని కలిసిన త్యాగాన్ని త్యజ్య అనకుండా పరిత్యజ్య అన్నాడు ఇక్కడ సంపూర్ణముగా త్యాగపూర్వకంగా సర్వధర్మాలని చేసి మాం ఏకం శరణం వ్రజ నన్నొక్కడినే శరణు వేడు నన్నొక్కడినే అంటే చాలామంది భాషకాలు కొంతమంది ఏం రాశారంటే తత్వం తెలియని వాళ్ళు కృష్ణుడు తప్ప ఇంకే దేవుణ్ణి ఆశ్రయించకు అని చెప్పాడు ఆయన తప్ప ఏ దేవుణ్ణి ఆశ్రయించక అన్నాడా నన్నొక్కడినే ఆశ్రయించన్నాడు అంటే ఆయన ఒక్కడు తప్ప మరొకటి లేదు ఉన్నదంతా ఆయనేది తెలుసుకో అన్యమనేది లేదు ఏకం అద్వితీయం బ్రహ్మ అది బ్రహ్మభావన రెండవది లేదు ఉన్నదంతా ఆయనే అనే జ్ఞానం కలగాలి జ్ఞానం ఏంటి భక్తి కలగాలి ప్రథమ స్థాయిలో ఇంకో దేవతను ఎంత చెయ్యుకో తలంచుకో అది మంచిదే తర్వాత ఆయనే అంతా అని తెలుసుకుంటావు మొదట అంతటిని విడిచి తర్వాత ఆయనే అంతా అని గ్రహించడం మాం ఏకం నన్ను ఒక్కడినే శరణి వేడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ధర్మములు చేస్తున్నప్పుడు ధర్మములను శరణి వేడు కానీ ధర్మముల యొక్క ఫలాన్ని శరణి వేడు కానీ కాకుండా ఆ శలాలని ధర్మాన్ని శరణు వేడ్డమనే భావాన్ని పరిత్యజ విడిచిపెట్టు విడిచిపెట్టి మాం ఏకం నన్నొక్కడనే శరణు వేడు ఇక్కడ అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి నేను ఇలా శరణు వేడానంటే నా గతి ఏమిటి ఎన్ని జన్మలు సంచితాలు అనుభవించడానికి ఉన్నాయో నాకు తెలియదు కదా ఇవన్నీ ఏమైపోతాయంటే నేను మైనస్ చేస్తాను అన్నాడు భగవాడు ఇక్కడ అహంతో ఆ సర్వ పాపేభ్యో ఎవడు ఆ విధంగా నన్ను శరణ పెడతాడో వాడి పాపముల నుండి నేను వాడిని మోక్ష మోక్షం ఇస్తాను అన్నాడు ఇంకేం కావాలండి ఇక్కడ పాపాల నుంచి మోక్షం ఇస్తాడట మరి పుణ్యాల నుంచి ఎవడా పాపేభ్య మోక్ష అంటే ఇక్కడ పాపశబ్దానికి ప్రధానమైన అర్థం ఏంటంటే అసలు కర్మాచరణ చేయడానికి కారణం ఏమిటి అవిద్య అవిద్య వల్ల కామం కామం వల్ల కర్మ మళ్ళీ కర్మ వల్ల అవిద్య కామం కర్మ అవిద్య కామకర్మలు ఈ అవిద్య కామకర్మలకే దోషములని పేరు పాపం అనే మాటకి ప్రతిసారి సిన్ అని మాత్రమే కాకుండా దోషం దోషం అంటే ఒక్కటే మోక్షమునకు అది పొందడానికి కావలసిన జ్ఞానమునకు ఏది అడ్డంకిగా ఉందో దానిని పాపము అనేదరు నిర్వచనం ఇది ఇక్కడ ఏ భాషలో జ్ఞాన భాషలో భక్తి భాషలో భక్తి భాషలో జ్ఞాన భాషలో ఒకటి భగవంతుడా నిన్ను పొందకుండా అడ్డుకునేది పాపము ఇది తెలుసుకోండి ఇక్కడ భగవంతుడిని పొందకుండా అడ్డుకునేది పాపం ఇవాళ నిన్ను ఏడిపించే పాపం రోగం ఇచ్చే పాపం కాదు రోగం వచ్చినా పర్వాలేదు కానీ భగవంతుడికి దూరం కాకూడదు యోగానికి అడ్డు వచ్చేదే పాపమండి ఇది తెలుసుకోండి ఇక్కడ అలా నన్ను పొందడానికి ఏ ఏ అడ్డంకులున్నాయో అవి నీకు తెలియవు కానీ మామేకం శరణం వరజా కదా నన్ను మాత్రమే శరణం వేడేవి గనక నన్ను పొందడానికి అడ్డంకులుగా ఉన్న విద్య కామ కర్మాది దోషములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నీకు మోక్షమిస్తాను మా శుచ దుఃఖించుకుని ఆయన ఎంత గొప్పగా మాట్లాడండి ఎక్కడ ప్రారంభించాడు అక్కడ ముగించాడు మొదటి మాట అశోచ్యవశస్త్వం ప్రజ్ఞావాదాంస్థ భాష చెయ్యి ఏంటయో ఏడుస్తో ఏడవలసిన ఏడవ కోడని వాటికే ఏడుస్తున్నా నువ్వు ఎందుకంటే దేనికోసం ఏడవకూడదు అనికోసం ఏడుస్తున్నావు నిత్యమైన ఆత్మల కోసం ఏడవకూడదు అనిత్యమైన శరీరాలు ఎలాగో అనిచ్చాలు కనుక ఏడవకూడదు కానీ నువ్వు ఎప్పుడూ ఏడవకూడదు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి కానీ భగవద్గీత ఎప్పుడు ఆనందంగా ఉండని బోధిస్తుంది ఏడుపుగట్టు మొహాలు అని చెప్తుంది ఇక్కడ అదే మన ఆధ్యాత్మికవాదంటే ఏడుపు మొగట్టు మొహం దిగులు మొహం దౌమతమలాడే మొహం కాదు ఉత్సాహంగా ఉల్లాసంగా దృత్యుత్సాహం అనేది ఉండాలి ఇక్కడ కనుక భగవద్గీత ఏడవద్దను మొదలెట్టి ఏడవద్దని ముగించిందండి ఎందుకంటే ఏడుస్తూనే పుట్టో కాని ఏడుస్తూ చావకు ఇది తెలుసుకో ఇక్కడ ఏడుస్తూ చావకు పుట్టుకదా ఏడుస్తూ పుట్టో కాని సాధన చేసి మళ్ళీ ఏడుస్తూ చావని స్థితి తెచ్చుకో ఇక్కడ ఆనందంగా శరీరాన్ని తజించుకు త్యజించు శరీరాన్ని త్యజించే శరీరం నేననే భావాన్ని ముందు త్యజించిన అలవాటైపోతే శరీరం చదింపబడుతోంది భయం ఉండదు ఇన్ని విషయంలో ఉన్నాయి ఇక్కడ ఇది భగవానుడు ఆఖరి మాట ఏమిటి ఏడవకునైనా అని చెప్పాడు ఇక్కడ సర్వధర్మాన్ పరిచ ఇప్పుడు అర్థమయ్యింది కదా కనుక ధర్మాలు విడిచిపెట్టి మన్నాడు ఏంటండి అని ఒక ఆయన ప్రశ్న వేశాడు పరిత్యజ అంటే ఎందుకంటే చెప్పండి సంగత్యాగ పరిత్యాగములు చేయడు ఒక ఆయన వస్తూ పట్టుకొస్తున్నాడు వదిలే వదిలే అన్నాం వదిలే అంటే పట్టుకున్నాడు గనుక వదిలే అన్నారు కదా కానీ ధర్మములు వదిలేని ఎందుకన్నానంటే ధర్మములు ఆచరించాడు కనుక ధర్మములే ఆచరించని వాడికి ధర్మాలు వదిలేని చెప్తామా పట్టుకున్నాడు గనుక ఒక ఆవిడ బిందె నీళ్ళు పట్టుకొస్తుంది ఎక్కడ ఇమంటారు ఎక్కడ ఇయమంటారు అంటుంది చెట్టు మొదట్లోవే అన్నారు వేసేసింది వేసిందంటే అర్థం ఏంటి చెట్టు మొదట్లో అర్పించింది కొండలోంచి నీరు చెట్టు మొదలకి త్యాగం చేయబడింది నీ శరీరముని ఉపాత్తో తెచ్చుకున్న ధర్మములనే జలాన్ని కృష్ణపాదమూలములో పరిత్యజించేటి సమర్ప్యా సమర్పించి అని అర్థం ఇక్కడ సర్వధర్మములు సంపూర్ణముగా సమర్పించి నన్ను మాత్రమే ఎవడ శరణి వేడతాడో అంటే నేను కర్మలు చేశాను కదా ఇంకా అనుగ్రహించమంటే నువ్వు కర్మల్ని శరణి వేడు నన్ను కాదు అది చూపించాను అడక్కు చేశాను నహు వదిలే అది చెప్తున్నాడు ఇక్కడ ఇన్ని జపాలు చేశాను ఇంకా అనుగ్రహించలేదంటే చేసాను నహం ఉంది కదా ఇంకా నువ్వు వదల్లే తత్సద్బ్రహ్మాత్పణం వస్తూ అంటే మంత్రం ఒక్కటో వదలలే వదలడం కాదు చేసేనన్న అహాన్ని కూడా వదలాలి అది ధర్మాన్ని వదలాలి ధర్మిని వదలాలి అన్నారు ఇక్కడ ధర్మాన్ని వదలాలి ధర్మిని వదలాలండి వదిలితే కర్మల మీద ఆకర్షణ ఉన్నంతకాలం కిందనే ఉంటాం రాకెట్ చంద్రుడి దగ్గరికి వెళుతున్న కొద్దీ భూమి ఆకర్షణ పరిధిని దాటిపోతుంది భూమి ఆకర్షణ వదిలితే గానీ చంద్రుడి దగ్గరికి వెళ్ళలేదు ఫలాల ఆకర్షణ వదిలితే గానీ పరమాత్మను పొందలేదు తెలుసుకోండి అలా దూసుకు వెళ్ళాలి అయ్యా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ ఎంత చక్కగా చెప్పాడు అయితే ఈ శ్లోక ప్రారంభం ఎందుకు చేస్తున్నాడు భగవానుడు అంటే భగవత్పాదు చెప్తారు ఏం భగవత సత్యప్రతిజ్ఞత్వం బుద్ధ్యా ఆయన సత్యప్రతిజ్ఞని తెలుసుకుని ఏమిటా సత్యప్రతిజ్ఞ గుర్తుందా అప్పుడే మర్చిపోతే ఎలాగండి సర్వధర్మాన్ని పరిత్య కానీ శ్లోకాన్ని పరిత్యజ చేయకండి మామీ వైష్యతి సత్యే ప్రతిజానే ముందు శ్లోకంలోనే చెప్పాడు నన్ను పొందుతో ఇది సత్యప్రతిజ్ఞాని ఏం భగవత సత్యప్రతిజ్ఞత్వం బుద్ధ్వా భగవద్భక్తే అవశ్యం భావి మోక్షఫలం అవధార్య భగవచ్చరణైక పరాయణ భవే ఇది వాక్యార్థ్లోకం యొక్క భావం ఏంటంటే భగవంతుడి సత్యప్రతిజ్ఞత్వం గుర్తుపెట్టుకుని భగవద్భక్తి యొక్క ఫలము మోక్షఫలము అని తెలుసుకుని భవ భగవచ్చరణీక పరాయణుడు కావాలి అంటే భగవత్సరణమే పరాయణం మరొకటే మార్గం లేదు అవాలి ఎవడు కర్మయోగి నిష్కామ కర్మయోగి యొక్క పరాకాష్ఠదశ భగవచ్చరణైక పరాయణ అవలి అదే మునుపు శ్లోకంలో లో చెప్పాడు తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అంటే సర్వధర్మాన్ పరితర్జ దానిలో ఉన్నటువంటి జ్ఞానరూపమైన అర్థాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ కర్మయోగ నిష్టాయా పరమరహస్యం ఈశ్వర శరణతాం ఇప్పుడు కర్మయోగ నిష్టలో పరమరహస్యం అంటే చివరి మెట్టు పరిపూర్ణమైనది ఏది ఈశ్వర శరణత ఎవడైతే నిత్యకర్మ అనుష్ఠానం చేస్తాడో వాడికి ప్రధాన అవసరం ఈశ్వర శరణాగతి అందరూ కర్మల్లోన ఉన్నారుగా కనుక వాళ్ళు దానికోసం చేయాలి ఈశ్వర శరణాగతి ఉండవలసింది కర్మ ఫలం మీద ఆశ ఉండకూడదు కర్మలతో సంగం ఉండరాదు ఈశ్వర బుద్ధి ఉండాలి దాని ద్వారా ఈశ్వర శరణాగతి ఏర్పడుతుంది ఈశ్వర శరణాగతి ఏర్పడడం వల్ల ఉపసంహరిత్య ఇదాని కర్మయోగ నిష్టాఫలం సమ్యగ్ దర్శనం సర్వేదాంత విహితం వక్తవ్యం మిథ్యాహ ఈ విధంగా మన్మనాభవ మద్భక్త శ్లోకం ద్వారా ఈశ్వర శరణాగతి పరమరహస్యమని తెలియజేసి ఆ ఈశ్వర శరణాగతి వల్ల కర్మయోగ నిష్టా ఫలం లభిస్తుంది ఆ ఫలం సమ్యక్ దర్శనం సంపూర్ణ జ్ఞానము సంపూర్ణ జ్ఞానం అంటే అద్వితీయ ఆత్మజ్ఞానం అన్నాడు ఇక్కడ అంటే నేను వేరు పరమాత్మ వేరు కాదు అంటే కర్మలు చేసేది అని ఇంద్రియాలు ఇంద్రియాలకి బుద్ధులకి మనస్సుకి ప్రాణానికి అతీతంగా ప్రత్యేగా ఆత్మ ఉంది అది నా యొక్క స్వరూపం ఆయనే చెప్పేశాడు కదా అదే నేనని అహమాత్మ గుడా కేశ అని చెప్పాడు కదా అటువంటిప్పుడు వీటికి విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మ అంటే నేను అనే దానికి ఏది ఆధారమో అదాత్మ మళ్ళీ ఈ మాట వెనక్కి తెచ్చామంటే భగవాన్ తెచ్చాడు వెనక్కి నేను కాదు మళ్ళీ చెప్తున్నాను నేను అనే దానికి ఏది ఆధారమో ఆత్మ నువ్వు నేను అని అనగలుగుతున్నావు అంటే దేహం ఉండడం వల్ల మనస్సు ఉండడం వల్ల అనుకోకు వాటిలో చైతన్యం ఉండడం వల్ల చైతన్యం దేహాన్ని కాదు మనస్సుది కాదు దేనిది కాదు ఆత్మది అది పరమాత్మ స్వరూపం కనుక చైతన్యాన్ని నువ్వు దేహాదులతో కలపకుండా నేననే చైతన్యానికి ఆధారమైన పరమాత్మయ్యని తెలుసుకోవాలి అంటే దేహాదులతో చేసిన కర్మలతో అటాచ్మెంట్ వదిలి నీలో ఎవడు పరమాత్మగా ఉన్నాడో ఆ ఈశ్వరుణ్ణి శరణు వేడితే చివరికి నేను ఆయనే ఎరుక కలిగి తాదాత్మ్యం చెందుతావు అది జరగాలి అంటే ఈ దేహాది ధర్మాలంటినీ విడిచిపెట్టు సర్వధర్మాన్ పరితజ్య మాం ఏకం నేను మామంటే నన్ను నేను నన్ను అనడానికి ఏది ఆధారము నేను అనడానికి ఆధారమేది అహం నన్ను అని ఎప్పుడంటావు అహముంటేనే నన్ను వచ్చింది నేను ఉంటేనే నాదనే మాట వచ్చింది కనుక మామ అనడానికి అహం అందుకే అహం ఈ శ్లోకం ఇది రమణుల వారి వ్యాఖ్యానం ఇది వ్యాఖ్యానము ఇది ఇక్కడ జ్ఞాని జ్ఞాని అయిన భక్తుడు ఇలా వ్యాఖ్యానిస్తారు ఇక్కడ మామేకం శరణం వజా ఆత్మలు ఏకమే అని మా ఏకం ఏకమైన ఆత్మని శరణువేడు శరణువేడు అంటే ఆత్మ తప్ప మరొకటి లేదు అని తెలియాలి తెలియాలంటే ధర్మాలు విడిచిపెట్టాలి ధర్మాలంటే మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ అంటే ధర్మాధర్మాలు రెండూ విడిచిపెట్టాలి అని అర్థం ఇక్కడ అంటారు భగత్పాలు వారు సర్వధర్మాన్ సర్వే చెతే సర్వధర్మా తాన్ ధర్మశబ్దేన అత్ర అధర్మ అప్ప ధర్మ అనే మాటలు అధర్మం కూడా ధర్మాధర్మములు రెండు విడిచిపెట్టాలి అన్నాడు ఇక్కడ రెండు విడి అంతేగాని అధర్మం చేయమని కాదు కదా ఎందుకంటే ధర్మాధర్మములు రెండు కర్మలే ధర్మాధర్మముల కర్మలు లేని దేనికి అందుకే ఇవాళ ప్రారంభం ఆ శ్లోకం ఎందుకు చెప్పుకున్నాము నన్ను గుర్తు చేశామంటే ఆత్మకి లేవు ధర్మాధర్మముల కర్మలు లేని సిద్ధికి పేరేమిటి నైష్కర్మ్య సిద్ధి అదే ఇక్కడ అందుకే నైష్కర్మ్యశ వివక్షితత్వాత్ అంటారు భగవత్వాలు సూటిగా నైష్కర్మ్యము ఆత్మ యొక్క స్వరూపము గనక అది ధర్మాధర్మాలు విడిచిపెట్టిన స్థితి అందుకే ప్రకృతి లక్షణాలు కర్మలు ధర్మాధర్మాలు ప్రకృతికి అతీతమైన పరమాత్మ వీటికి అతీతుడు గనక అంత తెలుసుకోవాలి అల్టిమేట్ కనుక కొంచెం లోతుగా ఉంటుంది ఇది పొందించడానికి ఇందాక చెప్పిన ప్రేమ రూపమైన భక్తి ఇత్యాదులన్నీ చేస్తే భగవానుడు నేను ఎక్కడో లేనయ్యా బాబు నీళ్ళు ఆత్మగానే ఉన్నాను అంటాడు ఎక్కడున్నావు వెతుకుతుంటే ఎక్కడున్నావు అని వెతుకుతున్నావేంటి అసలు వెతకడానికి కావలసిన శక్తి జ్ఞానం నాదే అయితే నువ్వు ఇంద్రియాల్లో పట్టుకుని వెతుకుతున్నావు ఇంద్రియాలకు కూడా శక్తి ఇచ్చిన వాడిని నన్ను పట్టుకో ఉంటాడు ఇక్కడ అక్కడ పట్టుకుని దొరకవనైనా అని పట్టుకుంటావు పట్టుకుంటే రెండు అయిపోయాయి ఎలాగంటే ఒక క్షీరంలో పాత్ర తీసుకుని క్షీర పా మరో క్షీరంలో కలిపినట్టు అన్నాడు ఇక్కడ అంటే ఇంతవరకు దేహం పట్టుకున్న నేనుని పరమాత్మతో కల్పిస్తావంటే కాశిని గొప్ప పాల పాత్రలో పోస్తే రెండు కలిసి ఏమయ్యాయి ఒకే పాలయ్యాయి కానీ ప్రపంచం పట్టుకుని వేలాడుతున్న నేను పరమాత్మతో కలిపితే ఒకే ఆత్మ ఇక్కడ అది మా మేకం శరణం వ్రజా అన్నాడు ఇక్కడ అంటే ఏమిటి సర్వధర్మాన్ పరిత్యర్జ అంటే మరొక అర్థం చూడండి ధర్మములంటే లక్షణాలు ఇది ఒక అర్థం చెప్పుకుంది లక్షణం అంటే దానికున్న స్వభావం నేను పోతా నేను చేస్తా నేను పెరుగుతా నాకు కోపం వచ్చింది నాకు రాగము ద్వేషము దేని లక్షణాలు ఇవన్నీ అనాత్మ లక్షణాలు ఆత్మ లక్షణం ఏమిటి సచ్చిదానందం సర్వవ్యాపకం కదా కనుక ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ మీద ఆరోపించుకున్న లక్షణాలు ఒక్కొక్కటి తీసాయి అంటే అనాత్మ లక్షణాలన్నీ పరిత్యజించి ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య అనాత్మ లక్షణములన్నీ అంటే ఎలా పరిత్యజించాలో భగత్పాలు వారు చెప్పారు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం మనోబుద్ధి చిత్తహంకారం ఇవి నేను కాను అదేవిధంగా కన్ను ముక్కు చెవి ఇవి నేను కాను పంచభూత వికారాలు నేను కాను నేను కాను అన్నప్పుడు ఇవన్నీ పరిత్యజ ఇందా లేదా నా ఇతి నా ఇతి అని పరితర్జ చేసిస్తే మిగిలింది ఏంది చిదానంద రూప శివోహం కేవల చిత్ ఆనందం అన్న సత్ ఏది అహం అహం అంటే నేననే దానికి ఇంతవరకు వేలాడని దేహాదులు కాకుండా అది దీని పరిత్యజ అయితే గానీ మామేకం తెలియలేదు కనుక అనాత్మ లక్షణములు ఎన్ని ఎన్నో ఆయన అనవసరం సర్వధర్మాన్ పరిత్యజ అనాత్మ లక్షణములని విడిచిపెట్టి ఆత్మధర్మమైనటువంటి ఏకం ఏది ఉందో దాని ఎందు నువ్వు నిలబెడిపోతే సర్వ దోషాల నుంచి నేనే పోగొడతాను ఎందుకంటే నేను ఈశ్వరుడు కదా నువ్వు వాళ్ళ ఆత్మను ఆశ్రయించే వెనక మళ్ళీ జనన మరణ రూప సంసారమునకి హేతువైన కర్మ బంధములు లేకుండా చేస్తాను అది పాపేభ్య అంటే భగవత్పాల్ వారు అన్నారు ధర్మాధర్మ రూపమైన కర్మ బంధములు అంటే పుణ్యము పాపం కూడా కలిసి పాపకి ఎందుకు తోసేస్తారంటే ఆయన్ని చేరడానికి అడ్డొచ్చేవన్నీ పాప అయిపోన్నాడు ఇక్కడ అందుకే బ్రహ్మదేవుడు చెప్పించేట్టు నారదుల వరకు నేను గొప్ప రాజు అయిపోతాను నీకు మంచి అనుకూలవతి అని భార్య దొరుకుతుంది ఇంకా భగవంతుని అనుకోలే అనుకో అవకాశం లేదు ఆవిడైనా ప్రతికూలంగా ఉంటే వైరాగ్యం వచ్చి భగవంతుడు గుర్తొస్తాడు ఆవిడ అనుకూలవతి తర్వాత సంతానం ఆరోగ్యవంతులు మీరేం చెప్తుంది వింటారు బోళ్ళంతా సంపద నీకుంటుంది శత్రువు ఉండడు కావలసిన మీద సమకూడతాయి ఏడిచెట్టు భోరుము నారదులు మనమైతే ఏడుస్తామండి విష్ణు అక్కర్లు ఇది ఆయన ఏడ్చాడు ఏంటో ఏడుస్తున్నావు అంటే ఒక్క కష్టం పెట్టున్నా విష్ణువు గుర్తొచ్చేవాడు ఇన్ని పెట్టేస్తున్నా కానీ గుర్తురాడు కదా అన్నాడు ఇక్కడ కనుక పుణ్యఫలమైన భోగాలన్నీ ఆయన ఏమనిపించాయి రోగాల నాకు అనిపించాయి ఏడుపు ఎందుకంటే ఆయన దూరం చేసే అంటే నారదు దృష్టిలో పుణ్యఫలములైన సుఖాలు కూడా పాపములే అదే సర్వ పాపేభ్య సర్వ అని చెప్పాడు ఇక్కడ చెప్పేటప్పుడు ఎవడు పరమాత్మని ఆత్మరూపముగా తెలుసుకుంటాడో అది తెలుసుకోవాలంటే ముందు వాడిని పట్టించే కర్మలు విడిచిపెట్టాలి పుణ్యపాప ఉభయ కర్మలు విడిచిపెట్టాలండి ఇతర మతములు ఏం నేను చేస్తున్నానన్న భావాన్ని అహంకారాన్ని విడిచిపెట్టే అది తెలుసుకోవాల్సింది సర్వధర్మాన్ పరితజ అంతేకాదు చివరికి నిష్కామ సన్యాసం నిష్కామకర్మయోగ స్థితి దాటిపోయి పరమార్థ సన్యాసంలో సర్వకర్మ పరిత్యాగం ఉంది ఈ సర్వకర్మ పరిత్యాగమైనటువంటి సన్యాస స్థితి సన్యాసాశ్రమం కాదు సన్యాస స్థితి ఏదైతుందో అది అల్టిమేట్ అది గొప్పది అది జ్ఞాననిష్ట ఎందుకంటే ఇక్కడ చెప్పింది మొదటి కర్మనిష్ట ఇప్పుడు జ్ఞాననిష్ట చెప్పాలి కదా ఆ జ్ఞాననిష్ట చెప్పడానికి రెండవ శ్లోకం కర్మనిష్టలో ఉన్న శరణాగతి చెప్పడానికి మొదటి శ్లోకం ఇలా చెప్పాడు కృష్ణ పరమాత్మ ఇది ఆయన హృదయమని అద్భుతంగా తేల్చి చెప్పిన శంకరులకు నమస్కారం చేసుకుంటూ మన్మనాభావ మక్త అనేది కర్మానుష్ఠాన యోగంలో ఉండేవాడు ఈశ్వర శరణాగతితో పరమావధి దానికి అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం రెండవది సమ్యక్ దర్శనం సర్వ వేదాంత విహితం కర్మయోగ నిష్టాఫలం కర్మయోగ నిష్టాఫలం ఏంటండి జ్ఞాననిష్ట కర్మయోగాన్ని విడిచిపెట్టడం కాదు కర్మయోగ నిష్ఠ వల్ల జ్ఞాననిష్ట అది ఈశ్వర శరణాగతి వల్ల వస్తుంది ఆ వచ్చాక ఇంకా పరమాత్మకి తనకు అభేదస్థితి లభిస్తుంది ఆ అభేదస్థితిలో సర్వకర్మలు పరిత్యజించి ఇంకా పుణ్యకర్మ లేదు పాపకర్మ లేదు సర్వకర్మలు పరిత్యజించి మాం ఏకం శరణం వ్రజ ఆయనొక్కడిని శరణ పెడాలి ఆ స్థితికి రావాలయ్యా అర్జున నువ్వు క్రమంగా అప్పుడు అహం తో ఆ సర్వపాపేభ్యో మోక్ష అప్పుడే అసలు దుఃఖం అనేది సుమా అని మొత్తం భగవద్గీత పూర్తి చేసి భగవానుడు గీతా సాంప్రదాయం గీతా ఫలశ్రుతి చెప్తున్నాడు అండి తర్వాత శ్లోకంలో సంప్రదాయం అంటే ఇది ఎవరికి చెప్పాలి అలా చెప్పాలి ఇక్కడ భగవత్పాదు వారి వ్యాఖ్యానం పూర్తి చేసుకుందాం సర్వధర్మాన్ని పరిత్యజ్య ధర్మశబ్దైన అత్ర అధర్మ అప్పటి గృహ్యతే నిజానికి ధర్మం అంటే కర్మ కర్మమీమాంసా శాస్త్ర ప్రవర్తకుడు జైమిని అందులో చోదనాలక్షణార్థో ధర్మ అని మొట్టమొదటి చెప్తాడు ఇక్కడ ధర్మశబ్దానికి అర్థం రాస్తూ ధర్మ అధర్మములు రెండు ఇక్కడ తీసుకోవాలని ఆయనే చెప్పాడు అంటే చెయ్యవలసిన విధి ధర్మం చెయ్యకూడని నిషేధం అధర్మం రెండూ ఎందుకు తెలుసుకోవాలంటే ఏది చెయ్యకూడదో తెలియాలి ఏది చెయ్యాలో తెలియాలి కనుక అని కానీ చెప్పినప్పుడు రెండు అని చెప్పారు కనుక అదే ప్రమాణంతో సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మాధర్మములు రెండు పరిత్యజించి ఎందుకు నైష్కర్మ్య వివక్షత్వాత్ నైష్కర్మ్యం గురించి అంతేగాని అధర్మం చేయాలని కాదయ్యా ఎందుకంటే నా విర్రతో దుశ్చరితాత్ కఠోపరిషత్ శంకరులు నా విర్రతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహిత నా అశాంత మనసో వా ప్రజ్ఞాన ఇవమాప్ ఎవడు దుశ్చరిత్ర నుంచి తప్పుకోడు అంటే చెడు పనులు చేస్తూ ఉంటాడో ఎవడు ఎప్పుడు అశాంతిగా ఉంటాడో ఎవడికి ఏకాగ్రత ఉండదో అటువంటి వాడు తన బుద్ధితో పరమాత్మను తెలుసుకోలేడు అన్నారు అందుకే అవన్నీ కూడదు అని చెప్పని ఇక్కడ అదేవిధంగా యజ్ఞాత్వా అమృతమస్తునుతే తో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అని మునుపు శ్లోకాలు చెప్పుకున్నా నన్ను తత్వతో జ్ఞాత్వ తెలుసుకుని అన్నాడు కదా కానీ తెలుసుకునిటే ఇక్కడ ప్రధానంగా చెప్పాడయ్యా అని చెప్తూ సర్వధర్మాన్ పరిత్యజ అనగా సన్యస్యా సర్వకర్మాణి ఇచ్చేతత్ మామేకం నన్ను మాత్రమే నన్ను అంటే అంటే వాడేవాడు సర్వాత్మానం సమం సర్వభూతస్థితం ఈశ్వరం అచ్యుతం సర్వభూతములు ఎందు సమముగా వ్యాపించిన నన్ను అందుకని ఏదో ఒక రూపంతో ఉన్నవాడు కదా సర్వభూతముల ఎందు సమముగా వ్యాపించిన నన్ను అచ్యుతుడని అచ్యుతుడు అంటే గర్భజన్మ జరామరణ వర్జితం గర్భంలో ప్రవేశించడం పుట్టడం పెరగడం ముసలితనం మరణం ఇచ్చాదు లేనివాడైనా అటువంటి వాడిని తెలుసుకుంటే నువ్వు వాడివి అయిపోతావు మళ్ళీ గర్భంలో పడవు పుట్టవు చావవు ఏది పుట్టదో ఏది చావదో అదే నేనని తెలుసుకున్నాక మళ్ళీ పుడతావా చేస్తావా అది ఇక్కడ చెప్పడం అహమేవ ఇతి అహమేవ ఇతి అదే నేను అనే భావం పొందితే ఆ భావంతో ఏకం శరణం వ్రజ నా మత్త అన్యదస్తి ఇత్యవధారయ ఇత్య నన్ను మించి మరొకటి లేదు నేను కానిది మరొకటి లేదు నన్ను మించి అంటే కొన్ని ఉన్నాయి దానికంటే గొప్పవాడు ఆయన కాదు అసలు ఆయన కానిదేది లేదు ఇది తెలిసే కదా కదా అది ఏకం శరణం వ్రజ అహంత్వా అలా ఉంటే ఏవన్నిశ్చిత బుద్ధి ఈ నిశ్చిత బుద్ధి ఉంటే సర్వ పాపేభ్య సర్వ పాపముల నుంచి అంటే సర్వధర్మాధర్మ బంధరూపేభ్య పుణ్యపాపకర్మల వల్ల వచ్చే సుఖదుఖాది బంధరూపముల నుంచి జన్మహేతువులైన బంధముల నుంచి మోక్ష ఇష్యామి అంటే స్వాత్మభావ ప్రకాశీకరణేనా స్వాత్మస్థితి ఏమిటో నేనే వాడు అనుభవానికి తెస్తాను యథార్థ స్వరూపాన్ని తెస్తానని ఉక్తం హి ఈ మాట ఇంతవరకు చెప్పాడు కదా మా స్వామి అన్నాడు మనం మర్చిపోయేం కానీ ఎక్కడ చెప్పాడంటే నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేను భాస్వత నన్ను ఆశ్రయించిన వాడికి వాడి బుద్ధిలో జ్ఞానదీపాన్ని ప్రకాశింపజేసి వాడికి నాకున్న అభేదభావాన్ని నేను తప్ప వాడని వేరే లేదనే స్థితిని ఇస్తాను అని చెప్పాడు కదా దాన్ని గుర్తు చేసిన భగవత్వాలు అది ఇవ్వడమే మోక్ష ఇష్యామి అన్నా అన్నాడు ఇంత గంభీరమైన భావం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా మద్భక్తో మజ్జాజే మాం నమస్కరు అనేది భక్తి రూపమైన ప్రవృత్తి దానివల్ల పరమాత్మ నన్ను తప్పకుండా పొందుతావు ఒట్టి పెట్టి చెప్పాడు ఎలా పొందుతావు అంటే ఈ భక్తి చేత సర్వకర్మలు పరిత్యజించి అనన్యముగా అనగా వేరుకాని విధంగా ఉన్న నన్ను నువ్వు పట్టుకుంటావు గనక తద్వారా నువ్వు కర్మబంధముల నుంచి విమోచనం పొంది స్వాత్మజ్ఞానం అనుభవించి ముక్తిని పొందుతావు నాయన అని భగవాన్ని చెప్పాడు మొత్తానికి ఈశ్వరాశ్రయమే మోక్షం ఇది తెలిసిపోయింది ఇక్కడ భక్తిలో ఆయన తప్ప మరేది దిక్కు లేదని పట్టుకుంటావు జ్ఞానంలో ఆయన తప్ప మరేది లేదు ఆఖరికి నేను కూడా అని ఐక్యమవుతావు అందుకే ఇక్కడ రెండవది ఐక్య భావన మొదటిది అర్పణ భావన ఈ రెండు సంపూర్ణంగా కృష్ణపరమాత్మ బోధించినది మొదటిది కర్మయోగ నిష్ట రెండవది జ్ఞానయోగనిష్ట అందుకే లోకేష్మిన్ ద్విధ అనిష్ట పురాప్రోక్తమయానగానేది ప్రారంభించాడు దాని సంక్షిప్తరూపం రెండు శ్లోకాలు ఇచ్చాడు తన కర్మయోగ నిష్ఠ శరణాగతి ఈశ్వర శరణాగతే ఈశ్వరుని ఉద్దేశం పెట్టుకుని ఈశ్వర ఆత్మబుద్ధితో ఆయన ఎందు ప్రేమతో ఆయన్నే చింతిస్తూ ఆయన గురించే వింటూ ఆయన గురించే అంటూ ఆయన గురించే అనుకుంటూ ఆయన లీలలు స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే నువ్వు ఇంకా ఆయనతోనే ఐక్యమవుతావు ఆ ఐక్యమైన స్థితిలో సర్వకర్మలు పరిత్యజించి ఆయన్ని పొందుతావు ఆయనే నీకు అభేదజ జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన పూర్తి చేశారు ఇదంతే ఇప్పుడు నేను చెప్పినది ఎవరికి బోధించాలి ప్రతి శాస్త్రానికి అధికారి ఉంటాడు వీడికే చెప్పాలి ఈ శాస్త్రం ఎంసెట్ ప్యాస్ అయిన వాడికే ఎంట్రన్సు అలాగే ఇవి ఉంటే కానీ ఈ శాస్త్రం చెప్పకూడదు ఎవరికీ అంటే ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నశుశ్రూషవే వాచ్యం న యోభ్యసూయతి ఇది తపస్వి కాని వాడికి చెప్పకూడదు భక్తుడు కాని వాడికి చెప్పరాదు శుశ్రూష తెలియని వాడికి చెప్పరాదు ఎవడు నా పట్ల అసూయ కలిగి ఉంటాడో వాడికి చెప్పరాదు అన్నాడు ఇక్కడ ఏమిటి మాటలకు అర్థమంటే తపస్సు అంటే నియమపాలన ఉండాలి తప్పించాలి అది ముందు కావాలి అవునా లేదా ఒక లోహం కూడా కరిగితే గానీ మలచలేరు తప్పించితే గాని అంతఃకరణం పరమాత్మ ఇవి మలచలేరు ఇక్కడ అలా తప్పించాలి భక్తుడు కావాలన్నాడు భక్తుడు అంటే గురువుగారు గురుదేవ భక్తి రహితాయ గురువుపై దైవముపై భక్తి లేని వాడికి చెప్పరాదు అంటే దైవంపై ఎంత భక్తి ఉందో గురువుపై అంత భక్తి ఉండ అలా అప్పుడే విశ్వాసం ఏర్పడుతుంది కానీ గురుదేవ భక్తి రహితుడికి చెప్పకూడదు అశుశ్రూషా పరుడికి చెప్పరాదు అయ్యా అన్నాడు శుశ్రూష చెయ్యని వాడికి చెప్పరాదు అన్నారు అంటే వినాలి అనుకోని వాడికి చెప్పకు ఎందుకంటే ఎందుకు చెప్పాను రాను బాబు అని వాడు నీ మొహం ముందు కూర్చుని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ విసుక్కుంటాడు చొరాకు ఇటు చూస్తాడు అటు చూస్తాడు ఇవన్నీ చేస్తున్నాడంటే వాడికి వినాలని లేదు అది కూర్చోబెట్టారు తినాలని లేని వాడికి అజిత్ రోగగ్రస్తుని కూర్చోపెట్టి పంచభక్ష్యాలు పెడితే వండినమ్మ బాధపడాలి వడ్డించినమ్మ ఏడవాలి అంతే ఇక్కడది పరిస్థితి అంటే అశుశ్రూషవే వినాలని ఎవడనుకోడు వారికి చెప్పకని ఇదొక అర్థం కానీ శుశ్రూష అనే మాటకి శ్రోతమిా శుశ్రూష అని ఎంత అర్థమో గురుపరిచర్యా శుశ్రూష అని అని గురుపరిచర్య వాడికి చెప్పకున్నాడు అంటే గురువుని ఆశ్రయించి గురువు చెప్పింది వింటూ గురువు చెప్పిన నియమం పాలిస్తూ గురుశరణాగుతుంటే శుశ్రుష అటువంటి వాడే గీత వినడానికి అర్హుడు గురుపరిచర్య చెయ్యని వాడికి ఏ జ్ఞానము రాదు తెలుసుకోండి ఇక్కడ గురుపరిచర్య అహంకారం నరగదిస్తుంది అప్పుడే అహమేంటో తెలుసుకుంటావు ఇక్కడ అందుకే నచ్చ అశుశ్రుషవే వాచ్యం అంతే కదా నాపై అసూయ కలవాడికి చెప్పపోన్నాడు అసూయ అంటే అర్థం ఏంటి గుణాలను దోషంగా చూచడు అసూయ నేను అవతార పురుషుణ్ణి జగత్తుని తగ్గ ఉద్ధరిస్తూ పనులు చేస్తే నా లీలన్నీ ఎవరైతే కువ్యాఖ్య చేస్తారో నా తత్వాన్ని ఎవరైతే గ్రహించలేడో వాడు అసూయోగ్రస్తుడు లేకపోతే కృష్ణుల్లో దోషం చే రాముళ్ళు కూడా దోషం ఉంచుతున్నారంటే వాడు ఎంత పుచ్చిపోయి ఉంటారు మీరు ఆలోచించండి ఇక్కడ అంటే భగవంతుడులో కూడా దోషం చూసేవాళ్ళు అండి వాళ్ళు అని చెప్పాడు అంటే దోషదృష్టి కలవాళ్ళు దోషదృష్టి కలవాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తారు తెలుసా యుద్ధంలో కృష్ణుడు ఎంత ఎలా చెప్పాడు అక్కడ అంత టైం ఉందా అసలు యుద్ధంలో సప్తవర్గుణం రాజేశ్వర గుణం చెప్పాల్సిన అవసరం ఏముంది ఇవండి అసూయ గుణం అంటే దోషం ఎందుకంటే దాని పర్పస్ ఏమిటి ఎందుకు చెప్తున్నాడు గ్రహించాలి కృష్ణుడు చెప్పుంటాడా అని ఆయన మూడిని ఆయన బుద్ధిని నువ్వెవడూ వ్యాఖ్యానించాలి ఇక్కడ అసలు కృష్ణుడు ఉన్నాడు అని అంగీకరిస్తే చెప్పాడనేది కూడా అంగీకరించాలి సందేహం ఉంటే మొత్తం ఉండాలి సగం సందేహం సగం భక్తి ఏంటంటే అసహ్యంగా నమ్మితో మొత్తం నమ్ము అందుకే భగవానుడు ఇక్కడ కృష్ణుడు జీ పిచ్చ ప్రశ్నలు వేయకుండా ప్రతి వాక్యం నా కోసం కృష్ణుడు ఉపదేశించింది భక్తిగా విన్నాం అనుకో అది అసూయ రహితత్వం అది శ్రద్ధ అటువంటి వాడికి చెప్పు లేని వాడికి చెప్పకపో అన్నాడు ఇక్కడ అందుకు ఆయన కూర్చొని నిజంగా కృష్ణుడు చెప్పాడు అన్నాడా అన్న పుస్తకం తెలిచాడు పో ఇక్కడి నుంచి అనాలి వాళ్ళు ఇక్కడ అంటే ఈశ్వరత్వం అజానం నహతే అసౌ అంటే నా ఈశ్వరత్వం తెలియకుండా నా లీలల్ని కూడా కువ్యాఖ్య చేసేవాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఎవరుంటారు వాళ్ళకి చెప్పకు యమం పరమం గుహ్యం మద్భక్తేష్భి దాస్యతి భక్తిమ్మీ పరాంకృత్వ మామే వేష్యత్య సంశయ ఎవడైతే పరమగుహ్యమైన ఈ శాస్త్రాన్ని నా భక్తులకు ఉపదేశిస్తాడో ఎలా ఉపదేశించారు వాడు కూడా భక్తిమ్మ పరాంకృత్వ అంటే వాడు సంస్కృతం వచ్చు కనుక పది పుస్తకాలు చదివాడు చెప్పడం కాదు నాపై పరాభక్తి కలిగి పరాభక్తి కలిగి నా భక్తులకు ఎవడు ఉపదేశిస్తాడో వాడు నన్నే పొందుతున్నాడు ఇందులో సందేహం లేదు మామే వేష్యత్యసంశయ అంతేకాదు అలా చెప్పేవాడి కంటే నాకు ఎవడు ఇష్టమైన వాడు లేడు వాడే ఎక్కువ ఇష్టం తెలుసు భూమి నాపై పరాభక్తి కలిగిన ఆ భక్తులకు భగవద్గీత ఎవడు చెప్తాడో వాడు నాకు ఇష్టమైన వాడు లేడు తర్వాత మాట్లాడుతున్నాడు నచ తస్మాన్ మనుష్యేశు కశ్చిన్ మే ప్రియకృత్తమ భవితానచమే తస్మాత్ అన్య ప్రియతరో భూమి ఎంతకంటే మరొక ప్రియతరుడు భవిష్యత్తులో కూడా ఉండనున్నాడు అంటే అన్నిటికంటే ఇష్టం ఏంటంటే భగవద్గీత జ్ఞానం అందుకున్న జీవుడు కావాలి అది తాను పొంది ఇతరులకు పొందించేవాడు చాలా ఇష్టం ఎందుకంటే వాడు తరించడమే కాకుండా పది మందిని తరింపజేస్తున్నాడు గనక జగద్గురు అయిన భగవంతుని పని తగ్గిందా లేదా లేదు ఈయన ద్వారా నెరవేర్చాడు నేను ఇక్కడ అందుకు వాడు నాకు ఇష్టమైన వాడు అధ్యషం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞైన తేనాహం ఇష్టస్యాతి మేమతి అధ్యష్యతే అధ్యష్యతే అంటే పఠించుట అధ్యయనము చెయ్యుట ఇది అధ్యయనం చేయాలండి అధ్యయనం అంటే ప్రతి వాక్యం దాని అర్థం దాని ఇంప్లికేషన్ దాని పర్పస్ ఇవన్నీ తెలుసుకుంటూ చేసేదని అధ్యయనం అలాగే దీన్ని అధ్యయనం చేయాలి ఇది ధర్మ్యం ధర్మస్వరూపమైన దీన్ని సంవాద మావయోహం నీ నా మాటలు ఇవన్నీ కూడా ఇది దీని గురించి అధ్యయనం చేయడమే యజ్ఞము ఈ యజ్ఞం పేరు జ్ఞాన యజ్ఞము కనుక భగవద్గీత అధ్యయనమే జ్ఞాన యజ్ఞం ఈ యజ్ఞ ఈ యజ్ఞం చేయడం వల్ల తేనాహం ఇష్టస్వామిత మేమతి వాడికి నేను ఇష్టుణ్ణి అయిపోతాను అన్నాడు అంటే గీతాధ్యయనం ఎవడు చేస్తాడో ఆ యజ్ఞం చేత లభించే ఫలమేమిటంటే వాడు కృష్ణుడు ఇష్టమైపోతారండి ఇంకేం కావాలి కృష్ణుడు ఇష్టం కావడం కంటే ఫలమేమిటి వాడికి నేను ఇష్టుణ్ణి ఇది నా అభిప్రాయం అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాడు ఏంటంటే శ్రద్ధావాన్ అనసూయ శృణుయాదపియోనరహ ఇది చాలా ప్రధానం వినేవాడు ఇంతవరకు అధ్యయనం చేసేవాడు చెప్పేవాడు గురించి చెప్పారు వినేవాడు కూడా మోక్షం వస్తుంది ఎలాగో అంటే శ్రద్ధావాన్ వినేవాడికి లక్షణం ఉందండి శ్రద్ధావంతుడై అసూయారహితుడై ఈ రెండింటికి అర్థాలు ఇదివరకే చెప్పుకున్నాం అసూయారహితం ఇందగే చెప్పుకున్నాం సంఖ ఉండాలి శ్రద్ధావాన్ అనసూయ శృణుయాదపి నరహ సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్ను పుణ్యకర్మణ అసలు పెద్ద జ్ఞానం ఏమీ లేకపోయినా కృష్ణుని ఎందు శ్రద్ధ కలిగి ఎటువంటి దోషబుద్ధి లేకుండా దీన్ని వింటే చాలయ్య ఈ లోకంలో శుభాలన్నీ పొంది ఆ పుణ్యకర్మ చేత ఇతర లోకాల్లో శుభాలు కూడా పొందుతాడు అంటే ఉత్తమ గతులు వస్తాయి మోక్షం దాకా వెళ్ళలేకపోయినా శ్రద్ధగా వింటే చాలయ్య అన్నాడు చూసారంటే గీతాశాస్త్రం మామూలుగా చదివితే మామూలుగా వింటే పుణ్యం లోతుగా వింటే యోగం అనుభవిస్తే మోక్షం ఇంకేమున్నది ఇక్కడ అందుకే సోపి ముక్తశుభాల్లోకాన్ ప్రాప్నుయా పుణ్యకర్మణం కచ్చిదే తత్ శ్రుతం పాార్థ విన్నావా అర్జున అని అడిగాడండి మళ్ళీ డౌట్ వచ్చిందో కృష్ణుడికి కచ్చదేత శ్రుతం పార్థ త్వయకి అగ్ర ఏకాగ్రచేతస లేదా త్వయిక అగ్రేణ చేతస కచ్చిద్జ్ఞానసమ్మోహ ప్రనష్టస్ ధనంజయ కచ్చిదేతృతం పార్థ విన్నావా పూర్తిగా ఏతృతం కచ్చిత్ విరడం జరిగిందానైనా నీచేత మొత్తం త్వయా నీచేత ఎలాగూ ఏకాగ్రేణ చేతసా అది కావాల్సింది ఏకాగ్రేణ చేతసా శ్రుతం కచ్చిత్ ఏకాగ్రమైన చిత్తంతో విరడం అయ్యిందా అజ్ఞానంతో కూడిన మోహం తొలగిందా ఇది ప్రయోజనం వినాలంటే ఏకాగ్ర చిత్తం ఉండాలి ప్రయోజనం అజ్ఞానంతో కూడిన మోహం తొలగాలి జరిగిందా అది అది తొలగిందనే వరకు చెప్తూనే ఉంటాడు ఆయన తెలుసుకోండి ఖచ్చిత అజ్ఞాన చీకటి తొలగే వరకు దీపం విరిగించే ప్రయత్నం చేయాలి మోహం తొలగే వరకు జ్ఞానం అందుకునే ప్రయత్నం చేయాలి అందుకే ఖచ్చితజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ పైగా ప్రణష్ట అజ్ఞానమోహం పూర్తిగా పోయిందా మళ్ళీ రేపు మళ్ళీ మొదలెట్టుకో ప్రణష్టస్తే ప్రణష్ట ప్ర నష్ట బాగా పోయిందా లేదా అజ్ఞానం వెంటనే అర్జునుడు అంటే నష్టో మోహ స్మృతి తప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా గొప్ప మాట అన్నాడండి ఇక్కడ మోహం పో పోయిందయ్యా స్మృతి లభించింది స్మృతి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి స్మరణ అంటే తలంచుకోవడం కాదు ఉనికిని గుర్తించుట ఇది ఇక్కడ పరమాత్మ యొక్క ఉనికి ఎందు మనస్సు నిలబడ్డమే స్మృతి అది అంతేగాని ఏదో ఒకప్పుడు జరిగిపోయింది ఒకసారి స్మృతి చేసుకున్నట్టు కాసేపు విష్ణువుని స్మరిద్దామని కాదు క్రఫ్ ఆయన ఉనికి ఎందు మనస్సు నిలుపటే స్మృతి అది స్మరణ అంటే అందుకే నష్టో మోహ స్మృతి లబ్ధ నాకు స్మృతి లభించింది మోహం పోయింది స్మృతి లభించింది ఎవరి వల్ల త్వత్ప్రసాద అది మర్చిపోరాదండి ఇక్కడ నీ అనుగ్రహం చేత ఎటువంటి వాడు అనుగ్రహం అంటే ఇవాళ కలిగింది కానీ రేపు పోతుందేమో డౌట్ వద్దయ్యా అచ్యుత నువ్వు జారవు మమ్మల్ని జారనివ్వవు తత్ప్రసాదాత్మయ అచ్యుత స్థితోస్మి చేశారా జ్ఞానం చేత వస్తే స్టెబిలిటీ పేరు స్థిత ఎంతవరకు గాంధీవిని జారిపోతుంది నేను జారిపోతున్నాను ఒళ్ళు వణికిపోతుంది ఎవరిని పోయే స్థితోస్మి ఎందువల్ల గత సందేహ డౌట్ అనేది మొత్తం చివరికి చెప్తున్నాడు కరిషే వచనం తవా పదకొండు పండ అధ్యాయాల దగ్గర కూడా మోహం పోయిందన్నాడు పోయినట్టు అనిపించింది ఇప్పుడు పోయిందని స్పష్టమైపోయింది ఇక్కడ జ్ఞానం తెలుసుకుంటుంటే అప్పుడప్పుడు జ్ఞానం వచ్చేసిందేమో అనిపిస్తుంటుంది దశ అధ్యయన దశలో చివరికి జ్ఞానం వస్తుంది అప్పుడు అంటాడు కరిష్యే వచనంతవ అద్భుతమైన మాట నువ్వు చెప్పించేస్తానన్నాడు నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు ఆయన నువ్వు చెప్పించేస్తానన్నాడు ఈయన ఎంత బాగుందండి ఇక్కడ యథేచ్ఛ స్థాకురు అంటే కరిష్యే వచనంతవా అనుసర్ ఇది భగవద్గీతకు ఆఖరు అర్జునుడు చెప్పేశాడు కరిష్యే వచనంతవ ఇది ఒక మంత్రం ఏమిటయ్యా దీనిలో ఉన్నదంటే కరిష్యే అంటే కర్మయోగం తవ నీ అది భక్తి వచనం జ్ఞానయోగం ఉన్నాడు మూడు కలిపి శిడు కరిష్యే వచనంతవా ఆ మూడు కలిపి అన్నాడు కరిష్యే వచనంతవా అన్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ ఆ విధంగా నిలబడి ఉన్నాడు అని ఒళ్ళు పులకించిపోతుంది చెప్తున్న సంజయుడికి ఎవరితో చెప్తున్నాడు మర్చిపోయాడు దయాను ఒళ్ళు పులకించిపోతుంది సుమా ఎందుకంటే వ్యాసుడంత దయామయుడు మొత్తం యుద్ధంలో జరుగుతున్నది అక్కడ అనబడుతున్నది విని నీకు చెప్పగలిగేటట్టు నేను చేశాడు నీకు చెప్పను అటు ఉంచి లేదు నాకు తెలియదు నేను మాత్రం అది చూసి ఎంత ఆనందిస్తున్నాడు వ్యాసుడి దేవి వాళ్ళు ఇక్కడ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మన వాసుదేవుడి యొక్క పార్థుని యొక్క సంవాదమిమం స్రౌషం అద్భుతం రోమహర్షణం ఆ శ్లోకాల మాటలు విన్నానయ్యా కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క సంభాషణ అది నాకు ఒళ్ళు గగుర్ ఒళ్ళు పులకించిపోతుంది దాని గురించి ఒకటే మాట చెప్తా వండర్ అద్భుతం వ్యాసప్రసాద అశ్రుత్వాన్ని అంత గురుభక్తురండి వ్యాసప్రసాదం వల్ల నేను విని ఏది విన్నాను ఏ తద్గుహ్యం అహం పరం అత్యంత ఉత్కృష్టమైన గుహ్యమైన శాస్త్రాన్ని విన్నాను ఎవరి వల్ల తెలుసా విన్నదానంతటి పేరు ఒక్కటే యోగం యోగం అంటే జ్ఞానం పరమాత్మ ప్రాప్తి ఉపాయం పరమాత్మని పొందే ఉపాయం పేరు యోగం యోగం ఎవరి ద్వారా విన్నానో తెలుసా ఉపాయాలకు ఈశ్వరుడి ద్వారా విన్నానయ్యా యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగేశ్వరుడు కృష్ణుని ద్వారా విన్నాను సాక్షాత్ కృష్ణాత్మలు ఇక్కడ ఎవడు యోగేశ్వరుడు ఇన్ని యోగములు ఏ పరమాత్మను చర్చితాయో ఆ పరమాత్మ చెప్పాడయ్యే అంత గొప్ప విషయం ఇక్కడ ఆ పరమాత్మ సాక్షాత్తుగా చెప్పినటువంటి విషయాన్ని నేను విన్నాను యోగం యోగేశ్వరాత్ కృష్ణ సాక్షాత్ కథయత స్వయం భగవద్గీత చివరి అధ్యాయంలో చివరి నాలుగు శ్లోకాలు కూడాను సంజయుడు అనుభూతి రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమేమద్భుతం కేశవాజునయో పుణ్యం హృష్యామితో ముహుర్ముహు ఆహా కేశవార్జునుల యొక్క ఈ సంవాదం అద్భుతం దానిని విని సంస్మృత్య సంస్మృత్య విను వదిలేయడం కాదు మాట మారికి సంస్మరణ చేసి సంస్మరణ చేసి హృష్యామి హృష్యామి మరి రెండుసార్లు అనలేదండి మీరు అన్నారు అంటే ముహుర్ముహు అన్నాడు మాటి మాటికి ఆనందిస్తున్నానయ్యా ఆ వాళ్ళ ఆడిన మాటలు తలంచుకుంటూ మాటి మాటికి నేను ఆనందిస్తున్నాను తచ్చ సంస్మృత్య సంస్మృత్య అంతేగాదు ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఆ మాటలకి ఎంత ఆనందిస్తున్నానో మరొక అంత ఆనందిస్తున్నాను వినడానికి దివ్య చక్షు దివ్య స్తోత్రం ఇచ్చాడు ఆయన దివ్య స్తోత్రంతో విన్నది మాట దివ్య చక్షుతో ఆ కృష్ణస్వామిని చూసేనయ్యా నేను దాన్ని ఇప్పుడు స్మరించుకుంటున్నాను మాటను ఎంత స్మరించుకున్నామో మాటనిస్తున్నవాడిని అంత స్మరించుకుంటున్నాను తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే హరి యొక్క అత్యద్భుతమైన రూపాన్ని స్మరించి స్మరించి విస్మయో మహాన్ రాజన్ హుష్యామి చెప్పన పునః ఆశ్చర్య చెక్తుండే మరింత పులకించిపోతున్నానయ్యా అన్నాడు ఏమిటా రూపం విరాట్ రూపం అరే యుద్ధ భూమిలో ఆ ఉన్న వాళ్ళు ఎవరూ చూడలేకపోయారు అర్జునుడు ఒక్కడే చూశాడు దివ్య దృష్టి ఇచ్చాడు గనుక మళ్ళీ అదంతా చూసినవాడు సంజయుడు ఆ విశ్వరూపాన్ని చూశానే అంటే విన్నాను ఇదంతా ఆనందిస్తున్నాను తలంచుకుని చూశాను దాన్ని తలంచుకుంటూ ఆనందిస్తున్నాను ఆ స్వరూపాన్ని తలంచుకుని తలంచుకుని ఆనందిస్తున్నాను ఏమిటా స్వరూపం అద్భుతం రూపం విశ్వరూపం విశ్వరూపం అద్భుతమా కృష్ణుడే అద్భుతం అయినా అంత విశ్వరూపం చూసి ఏమి ఎరగనట్టు అలా చర్ణాకాల పట్టుకుని నిలబడ్డాడే అదే అద్భుతం అక్కడ కనుక అంత విశ్వరూపము అద్భుతమే అంత చూపించి ఇంత మాట్లాడి ఏమి ఎరగనట్టు ఆ చేతిలో చర్నాకోలు ఒకటి ఇంకోవైపు కర్ర ఒకటి ఆ పట్టుకుని చిన్ముద్ర పట్టుకున్నాడే కర్రకలిత నిదర్శితాత్మముద్రహ పరికలితోన్నత బర్హి బర్హ చూడహ కర్రకలిత నిదర్శితాత్మముద్రహ చినుముద్ర పట్ట కూర్చున్నాడు ఏమనుకుంటున్నావు నేనే నువ్వు ఈ మూడొదులి త్రిగుణాలు నేనే అని అలా పట్టి హృదయం దగ్గర పెట్టేట ఇంకో చేత్తో తోలాలుగాను పట్టుకున్నాడు అంటే ఈ జ్ఞానం కావాలంటే నీ బండి నెటు తోలాలు అటు తోలుతాను జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ అలా ఉన్నాడు కర్రకలిత నిదర్శితాత్మముద్రహ పరికలిత ఉన్నత బర్హిబర్హ చూడ యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా మేకప్ ఏమిటో పైగా అద్భుతమైన కిరీటం దానిపై పించాలి గుత్తులు యుద్ధంలో ఎవడైనా ఏదో శిరస్థ్రాణాలు పెట్టుకుంటాడు కానీ అందమైన కిరీటం దాని మీద నెమలిపించు లీలా మనుష విగ్రహుడు ఏం కావాలండి కర్రకలిత నిదర్శితాత్మముద్ర పరికలిత ఉన్నత బర్హిబర్హ చూడహ ఇతర కరగృహీత వేత్రతోత్ర ఇంకో చెత్త చర్నాకోల పట్టుకున్న కృష్ణుడు మమహృది సన్నిధి మాత నోతు కృష్ణ అలాంటి కృష్ణుడు నా హృదయంలో ఎల్ల వేళలో సన్నిధి చేయాలి ఆఖరికి ఎల్ల వేళాలంటే ప్రాణప్రయాణ సమయే మహి సన్నిధత్తా ఆ ప్రాణప్రయాణ సమయంలో కూడా ఆ ఎదురుగా ఉంటే చాలు ముక్తే లభిస్తుంది అందుకే ఆయన చెప్పిన మాటలన్నీ స్మరించి స్మరించి ఆనందిస్తూ ఆనందిస్తూ ఉన్నాను ఆ రూపాన్ని సంస్మృత్య సంస్మృత్య విస్మయృష్యా ఆ రూపాన్ని కూడా తలంచి తలంచుకుని విస్మితుణ్ణి పరవశించిపోతున్నానయ్యా విస్మయోమే మహాన్ రాజన్ హుష్యామిచ ఈ కలిగిన అనుభూతితో ఒక్క ప్రతిపాదన చేస్తున్నాను ముగిస్తున్నాను ఏమిటంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయో భూతి ధ్రువానీతిమతిమ ఈ మాట జాగ్రత్తగా వింటే ఉద్యోగపర్వంలో చెప్తాడు నిండు సభలో చెప్తాడు ఈ మాట చెప్తూనే ఉన్నాడు ఈయనే చెప్పలేదు భీష్ముడు కూడా చెప్తాడు పాండవలదేవిజయన్నైనా బుద్ధి తెచ్చుకో అని అందరూ చెప్పారు ధృతాష్టడికి ఎందుకు పాండవలది విజయం కృష్ణుడున్నాడు కనుక ఇది గుర్తుపెట్టుకో వాడు ఎక్కడుంటే అక్కడే విజయం కనుక ప్రయత్నశీలుడైనటువంటి సాధకుడు ఎక్కడున్నాడు ప్రయత్నానికి సాఫల్యం ఇచ్చే ఈశ్వరుడు అక్కడున్నాడు కనుక విజయం వారిదే తెలుసుకోవరిది ఎత్ర యోగేశ్వర వాడవుడు ఇన్ని యోగములు చెప్పేమే ఈ యోగమా ఆ యోగమా అన్ని యోగములు ఏ ఈశ్వరుని చేర్చుతాయో ఉపాయములన్నీ దేన్ని పొందురికి చెప్పబడ్డాయో అతడి పైగా ఉపాయాలన్నీ ఎవడు ఏర్పరిచేడో వాడు అంటే ఉపాయాల ద్వారా పొందేది ఇన్ని ఉపాయాలు మనకోసం ఇచ్చినవాడు ఆయన అందుకే ఎత్ర యోగేశ్వర యోగములకు ఈశ్వరుడు ఎత్ర యోగేశ్వర వాడవడు కృష్ణ ఎదురుగా ఉన్నవాడు గాంధీవం పారేశన అర్జునుడు కాదు గాంధీవం వదిలేసిన అర్జునుడు కాదు ఎత్ర పార్థవ ధనుర్ తిరిగి గాంధీవం తీసుకున్న అర్జునుడు అంటే ప్రయత్నశీలుడైనటువంటి సాధనకుడు ప్రయత్నశీలుడైన సాధకుడు చతికలబడ్డ సాధకుడు కాదు ప్రయత్నశీలుడై కర్మనిష్ఠుడై చరణాగతుడైనటువంటి భక్తుడు వీళ్ళిద్దరూ ఎక్కడుంటారో అక్కడుండేవి తత్ర స్త్రీ విజయ భూతి అక్కడే సంపదలుంటాయి శోభ ఉంటుంది విజయాలుంటాయి ఐశ్వర్యాలుంటాయి అన్నిటికీ మించి ధృవా నీతి సుస్థిరమైన నీతి ఉంటుంది నీతి అంటే నడవలసిన పద్ధతి పొందవలసిందేదో పొందించేదే నీతి అది ఉంటుంది సుమా ఇంకేం కావాలండి ఇక్కడ ఎవరిని ఎక్కడుంటాయి వీళ్ళిద్దరున్న చోటు ఉంటాయి కానీ వాళ్ళిద్దరినీ ఎల్ల మనసులో ధ్యానం చేసుకోవాలి ఎవరిని ఒకవైపు ఆత్మజ్ఞానమే తానైన మూర్తి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కావలసిన కర్మయోగమే తానైన సాధకుడు ఈ రెండూ కలిసి ఒకచోట ఉన్నాయి ఇక్కడ అది తలంచుకో అంటున్నాడు ఇక్కడ సర్వప్రయత్నములకు గమ్యమైన వాడు సర్వప్రయత్నములు చిత్తశుద్ధితో ఈశ్వరాత్మబుద్ధితో చేసేవాడు ఈ రెండూ ఉంటే అక్కడ తప్పకుండా సంపద ఐశ్వర్యము నీతి లభిస్తుంది ఓం శాంతి శాంతి అని చెప్పబడుతూ ఆ భగవద్గీతామ తల్లికి నమస్కారం చేసుకుందాం అని ఆ భగవద్గీతకి గీతాచార్యునికి మనం నమస్కారం చేసుకుంటూ నలభై రోజులుగా దీక్షగా చెప్పుకున్న ప్రవచనం మాత్రం చెప్పుకున్న ప్రవచనం ఎందుకంటే చెప్పిన ప్రవచనం కాదు గీతాశాస్త్రాన్ని బాల్యం నుంచి చదువుకున్న బ్రతుకంతా చదువుకోవాల్సిన గ్రంథం అది చదువుకోవాల్సిన గ్రంథము అంటే చెప్పడానికి చదువుకోవడం కాదు ఈ జీవుడు తరించడం కోసమని నిరంతర అధ్యయనం చేస్తూ అధ్యయన రూపంలో కృష్ణపరమాత్మని ధ్యానిస్తూ అధ్యయనము అనుష్ఠానము ఈ రెండే ప్రధానంగా ఈ నలభై రోజులు ఈ క్షేత్రం నుంచి కదలకుండా ఈ రెండే ప్రధానంగా ఉంటూ ఆఖరికి బాహ్య ప్రపంచ విషయాలు కూడా పక్కన పెట్టి కేవలం భగవద్గీత అధ్యయనం భగవద్గీత అనుష్ఠానం పరమాత్మ ప్రాప్తి కోసమై మండల దీక్షగా తపస్సు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ శృంగేరి పీఠ మందిరానికి శారదా పరమేశ్వరికి జగద్గురుల అనుగ్రహానికి ముఖ్యంగా భగవద్గీత కావాలని కోరి నా ఈ తపస్సు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు శ్రీ పోలిశెట్టి హరిప్రసాద్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు ఈ నలభై రోజులు ముందే చెప్పినట్టుగా నా కోసం నా కోసం నా కోసం మాత్రమే చెప్పుకున్నాను ఆ చెప్పుకోవడంలో నాకు అర్థమైంది పైగా గురువులు అందరూ చెప్పినవి మహాత్ములు చేసిన వ్యాఖ్య వేదాంత సమ్మతమైన వ్యాఖ్య ఏది వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం అవగాహన చేసుకునే ప్రయత్నం ఈ ప్రయత్నం చేయించినది పలికించినది కృష్ణపరమాత్మ గురువులు ఏ పలుకి ఇక్కడి నుంచి జగద్గురువు నా గురువులు వాళ్ళు అనుగ్రహం చేత వచ్చిన పలికే తప్ప ఏది నాది కాదు ఏదైనా అవివేకంతో పలికినవేవైనా ఉంటే అది మాత్రం నాది ఆ దోషాన్ని కృష్ణపరమాత్మ తప్పకుండా క్షమిస్తాడు అనుగ్రహిస్తాడు ఆ దయామయుడైన కృష్ణపరమాత్మ చరణారవిందాలకే ఈ నలభై రోజుల గీతా ప్రవచన సాధన రూప జ్ఞాన యజ్ఞాన్ని సమర్పణం చేసుకుంటూ అన్నిటికీ మించి ఆయన వచ్చి నన్ను చెప్పమన్నారంటే వినేవాళ్ళు ఉన్నారని మీ అందరిలో ఉన్న కృష్ణపరమాత్మకి పైగా చెప్పేటప్పుడు విషయాన్ని నిలిపే ప్రయత్నంలో రకరకాలుగా మాట్లాడడం ఉంటుంది అవన్నీ సహించి విన్న సౌదయానికి నమస్కారం చేసుకుంటూ మీ అందరిలో ఉన్న కృష్ణపరమాత్మ నమస్కరిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు అందరికీ నమస్కరిస్తున్నాను అంతేకాదు ఈ గీతతో పాటు మరొక రత్నాలు ఉన్నాయి నాలుగు పంచరత్నాలు అంటారు దీన్ని భగవద్గీత విష్ణు శాస్త్రనామ స్తోత్రం అదేవిధంగా శాంతి పర్వంలో ఉన్నటువంటి భీష్మస్తవరాజం ఆనుశాసనికంలో ఉన్నటువంటి అనుస్మృతి ఎన్నయ్యే నాలుగు అయ్యే ఐదవది భాగవతంలోని గజేంద్ర మోక్షం దీని పంచరత్న గీతలు అంటారు ఇవి అనుసంధానం చేసుకుంటే అన్నీ ఒకటే చెప్తాయి అందుకే వీటిని పారాయణ చెయ్యాలి అంటారని ఇదివరకు ప్రవచనాల్లో చెప్పడం జరిగింది వెంటనే దృష్టిలో పెట్టుకుని అందరికీ అందిస్తే బాగుంటుంది యజ్ఞప్రసాదంగా అని భావించి ఋషిపీఠానికి ఆత్మీయులు నాపై విశేషమైన భావం కలిగినటువంటి వారు అమెరికా వాసులు పుసులూరి వెంకటరమణ రాజేశ్వరి దంపతులు ఋషిపీఠం ద్వారా గీతా పంచామృతం అని ఒక పుస్తకాన్ని ముద్రింపజేశారు అది వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా అందించదలుచుకున్నారు దాన్ని ఒక్కసారి ఆవిష్కరణ చేసి ఆ దంపతులను వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటూ రెండు దీనిని మనకు ప్రధానమైనటువంటి శ్రీ పోలిశెట్టి హరిప్రసాద్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాను దీనితో పాటు తీసుకోండి అలాగే మా ఋషిపీఠానికి వెన్నుముక శ్రీ మారేపల్లి సూర్యునాయ్ గారికి కూడా ఒకటి అందించవలసిందిగా గ్రంథ సమర్పకులను కోరుకుంటుంది మీకే మరొకటి ఈ సమయంలో మనకు గురుప్రసాదం కావాలన్నిటికంటే జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీదత్ మహాస్వామివారు జీవన్ముక్తులైన మహాత్ములు మనల్ని తరింపజేయడం కోసం బోధించినటువంటి మహావాక్యములున్నాయి వాటిని గుంటూరులో ఉన్న శృంగేరి పీఠం తరపున ఇవాళ జరుగుతుంది ఈ గురుప్రసాదం జగద్గురుప్రసాదం ఇవి అందుకుని ఇది జగద్గురువుల ప్రసాదమే ఈ రెండు జగద్గురు ప్రసాదాలని అందుకుని ప్రతివారం వెళ్ళవచ్చు ఇప్పుడు ఇంకా నా బాధ్యతను పూర్తి చేసి కృష్ణార్పణం చేసి నిర్వాహకులకు అప్పిస్తాను ఆర మంగళం శ్రీ కురుక్షేత్ర నక్షోని విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం అవును చూశాను మొత్తం చదివాను ఇవి ఆలయం చుట్టూ ఉన్న వాక్యాలు పుస్తక రూపంలో ఉన్నాయి మననం చేసుకోవాలి విశ్వం విష్ణుర్వశత్కారో భూతభవ్య భవత్ప్రభు భూతృద్భూత మృద్భావ భూతాత్మా భూత భావన భూతత్మా పరమాత్మాక్త పరమాగతి అవ్యయపురుషస్ సాక్షి క్షత్రజ్ఞోక్షో యోగ విద్యాేతానూరుషేస్వ్వర నారసింహవశ్రీమాన్ కేశవరుషోత్తీనందనస స్రష్టాక్షిశ పాపనాశన శంఖబృన్నకీచక్రీషాన్ గదన్వా గదాధర రథాంగపానిరక్షోభ్యసర్వప్రహరణయుధ వరమారీ గదీశాంగీ శంఖీచక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మీరందరూ క్రమశిక్షణకు మారిపేరు సభా మర్యాదల్ని సభని గౌరవిస్తూ ఎక్కడి వారెక్కడ కూర్చోవలసినదిగా సభ కోరుకుంటుంది శ్రీ గురు భూనమ భగవద్గీత గురించి మాట్లాడే అర్హత నాకు ఏమాత్రం లేదు కేవలం ఈ దేవస్థానం నిర్వహణ చేసుకుంటూ ఇటువంటి పెద్దలను ఆశ్రయించి సద్విషయాలు చెప్పించడం వరకే నాకు తెలుసు ఈరోజున తక్షణాంనాయ శృంగేరి శారదాపీఠాసులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ మహాస్వామివారు తత్ కార్యక్రమంలో సంజాతులు శ్రీ విద్యశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆదేశంతో శారదా పరమేశ్వరి యొక్క కృపా కటాక్షంతో మనం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకున్నాం శ్రీ షణూ శర్మ గారు వారి గురించి నేను ఎవరు ఎవరికి ఎవరు చెప్పక్కర్లేదు వారు ఎంత తపస్సు చేస్తూ ఈ భగవద్గీత ప్రవచనం చెప్పారు బయట ఎక్కడికో వెళ్ళాలన్నా కూడా నేను ఈ దీంట్లోనే ఉన్నాను నేను ఎక్కడ బయటకు రానని చెప్పి ఇక్కడే ఉండి నలభై రోజుల పాటు ప్రవచనం చేయడం జరిగింది ఇక్కడ ఏ సౌకర్యం ఉందో లేదో అని కూడా చూడకుండా జగద్గురుల యొక్క ఆన నేను చెప్పాలి అనేటువంటి సత్సంకల్పంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంతో చక్కగా జరిగింది ఒక్క విషయం నేను సభావంగా చెప్పేది ఏంటంటే ఈ పీఠంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇన్ని కార్యక్రమాల్లో ఇంత శ్రద్ధగా ఇంత నియమబద్ధంగా శ్రవణం చేసినటువంటి సందర్భం నేను చూడలేదు ఎవరో సెల్ ఫోన్ మాట్లాడటం పక్క వాళ్ళతో మాట్లాడుకోవటం అటువంటి ఏమీ లేకుండా ఎంత శ్రద్ధగా విన్నారో మీ అందరికీ కూడా తెలుసు ఈ భగవద్గీతని అందరికీ చెప్పకోవాల్సిన వారి చర్మంలో ఆ చెప్పారు అయినా మనకి అనుగ్రహించారంటే వారి యొక్క వాత్సల్యం మన కూడా తరింపజేయాలన్నటువంటి వారి ఏకైకమైనటువంటి కోరిక అది జరిగింది నేను ఎప్పుడో రెండు సంవత్సరాల ఈ సంకల్పం మధ్యలో ఎన్ని అవరాధాలు వచ్చినా మీకు అందరికీ తెలుసు అయినా జరిగింది నా ఆరోగ్యం ఏమాత్రం బాగలేక నేను వారితో అసలు నేను వింటానో లేదో నాయన గురుగారంటే మీరు నలభై రోజులు వింటారు ప్రతిరోజు వస్తారు అని ఆశ్రయించింది వారి నోటి మాట అగ్నిహోత్రం కదా ఆ గురువుల నోటి నుంచి ఒక మాట వస్తే అంత సత్యము వారు కూడా అట్లా ఆశీర్వదించను నన్ను ఇక మరలా మళ్ళీ ఎప్పుడు అనుగ్రహం చేస్తారు నాకు తెలీదు నేను వారిని ఒక్కటే కోరుకున్నాను అయ్యా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం ఈ శృంగేరిపేటలో జరిపించండి నేను కోరుకున్నాను వారు కథాస్తులను అంగీకరించారు ఏ ఏ విషయం చెప్పాలి అనేది జగద్గురువు నిర్ణయిస్తారు వారికి ఆదేశం ఇస్తారు దాన్ని బట్టి మనం జరుపుకుంటాం మనందరం కూడా మళ్ళీ అటువంటి శుభ సందర్భం ఎప్పుడు వస్తుందని ఎదురు చూద్దాం నలభై రోజుల పాటు మీ వంటి పరమ భక్తులు ఎంతమంది శ్రోత్రియులు ఇక్కడ అనుష్ఠాన పనులు ఉన్నారు అటువంటి వాళ్ళందరితో కూడా సత్సంగం చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది నా జన్మకి అదే సంతృప్తి అని అనుకుంటాను మీ అందరికీ ఏదన్నా సేవ చేయటంలో ఏదన్నా లోపాలు ఉంటే మన నుంచి మనం వేడుకుంటున్నాను ఒక్క రెండు విషయాలు మాత్రం మీతో ప్రస్తావన చేస్తాను ఈ పీఠంలో ఆశాస్నసరాశాస్ప్రజామానస్ జమా దయ్యమా భూయో విష్కరణమాశాస్తామాషాస్ విశ్వం ప్రియమాశాస్ అనేహ విశాషాస్ తదస్ తద్యా తదస్మైతే పంత తదగ్ని ోదేభ్యో వన వయమగ్నేర్మానుషా ఇష్టం చ వీతం చే జనోజ్జ్యా పృథివీ అగృంహసా ఇహ గతిర్వామస్చేద నమో సోమో వా ఏత రాజ్యమాదత్తే రాజసన్ రాజ్యో వా సోమే నజతే దువాంషి భవంతి ఎవంతో వై దేవాగుంసవా తేవాస్మై సవా ప్రయంతి ఏ నంపున రాజ్యాూ భవతి హరి శ్రీగురుభ్యో నమీ శంకారూపేణమీకృతమూయా